పరిశుద్ధ మహోన్నతిడా మహాగనుడ తేజమేడ మీ పరిశుద్ధ గణమైన నామానికి ఒకటానుకుంటే నమస్కారాలు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాసుతులు తండ్రి గడిచిన కాలం నా ప్రవ్వ కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి మీకు ఎంత వంద నాలుగు స్తోత్రాలు నా ప్రవ్వ మొదటిగా నా ప్రవ్వ మా పాప దోషాలు క్షమించండి మతి దోషాలు క్షమించండి నా ప్రవ్వ మాకు నీ పడ్డు మండగా క్షమించండి తండ్రి దేవానికి ఎక్కడ నా విధేతగా నడుచుకుంటే మమ్మల్ని క్షమించు దేవా తండ్రి మీకు వందనాలు తండ్రి అయా అయా ఉదయం నుంచి సాయంత్రం వరకునైనా అయా ఎంతో తండ్రి మరి వారి వారి పనులకి వెళ్ళి ప్రభా ఈ సాయంకాల సమయం నా ప్రభా మమ్మల మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని మీకు వంద నాలుగు ప్రభా కూడా క్షేమంగా తండ్రి అయా మరలా తండ్రి అయా ఇక్కడికి నడిపించండి మీ సహాయం దయచేయండి తండ్రి పాడదారి నా మనకి మహిమ తెచ్చుకోండి అయా వాక్యం ద్వారా నాతో సుటిగా తేటగా మీరు మాట్లాడండి వాక్యానుసరమైన జీవితాలను మాకు దయచేయండి నా ప్రభు నీకు వందనాలు అయ్యా ఎంత మందినైనా పేరు రిక్వెస్ట్లు అంశాలు పెట్టి ఉన్నారా తండ్రి వాళ్ళ పేరు రిక్వెస్ట్ అన్నిటికీ జవాబును దయచేయండి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి తండ్రి వాళ్ళు నా ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ తండ్రి ఎస్ అయ్యా ఏ మీరే తండ్రి వారు అవాటు అన్నిటికీ జవాబుని దయచేయండి నికృపత నాకం తీసుకోండి నా ప్రభా ని కృప నిబ్దలని భద్రత దయచేయండి అయా ఆయా బ్రదర్స్ సిస్టర్ చేసిన ప్రతి పనిలో జవాబులో తోడుగా ఉండండి వారి మీరు తోడుగా ఉండండి ని కృపాని కోదల భద్రత దయచేయండి అయ్యా కేబిబిఎం అయ్యా అయా ఓ ప్రభా మరి పరిచయ అంతటికి మీరు తోడుగా ఉండేనా మేమెవ్వరం కూడా కుడి కనడం కానీ పడిపోకూడనట్లు ప్రభా ప్రార్థన వాకేదాని మంచి సత్సాక్ష్యం కలిగి నా నీ ఎందు భయపక్తు నీకు నమ్మకంగా జీవించే కృపణ మాకు దయచేయండి నీకు ఎంత వందనాలు ప్రభా ఈసారి సాయంకాల సమయం అంది నా ప్రభా మమ్మలందరినీ సమకూర్చిన బట్టి నీకు వంద కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసుపరిశోధన అమలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ వేదకని నాకు దొరికీ నను రక్షిం పను వేద కితీ వేదకని నాకు దొరికీ నను రక్షిం పను ీ మార్గంను తొలగిని నిన్నెరుగా కయే మెలిగితీని నీ మార్గంను తొలగిని నిన్నెరుగా కయే వెలిగి rachitini mantini nani marachitini yesu vedakani aku dorikitiwi nanu rakshim panu vedakitiwi entagaanu nanu preminchi ఈ లోమునకు అరుదించి ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదించి దాసుని రూపము ధరి భరించి నా పాపములను భరించీ వేదకని నాకు నను నన్ను పను వెకితీ నా కై ప్రాణము పెట్టి మధ్య గోడ సూ వేదనకు దొరికీ నన్ను రక్షింపను వేదకీవీ నిశక్తితో నను నింపమయీ పని కై నన్ను పంపమయా నిశక్తితో నను NIMPUMAYA NI PANIKAI NANNNU PAMPUMAYA NITYAMO NANNNUNADI PINCHU MAYA NITYAMO <imitation> <imitation> NANNUNADI PINCHU MAYA NIKU SAKSHIGA UNCHU MAYA నీకు సాక్షిగా ఉంచుమయ యేసూ వేదకని నాకు దొరికీ నన్ను రక్షింపను వేదకీవీ ఆరాధితు ఆశ్రయుడా తోడా satyamu tura aradintu nu aasrayuda aatma tura satyamu tura ూడా నా ప్రభువా వేదకని నాకు దొరికీ నన్ను రక్షింపను వేద కితీ యేసు వేదకని నాకు దొరికీ నన్ను రక్షింపను మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తు ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన స్వరాజ్ బ్రదర్ కి అలాగే క్యాథరిన్ సిస్టర్ అక్క కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను యశు క్రీస్తు ప్రభుకే మహిమ కలుగునగాక పరిశుద్ధుడ తండ్రి కృప కనికరం దేవా దేవ నీకు వందనాలు జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభు మా రక్షకుడివి మా విమోచకుడివి పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు నీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈ గడిచిన కాలం నా తండ్రి ఈ దినం వరకు ప్రభ మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి ప్రతి విషయంలో ప్రభ మీరు మాకు తోడుగా ఉంటూ మీ సన్నిధి మీ అస్తం మాకు తోడుగా ఉంటూ మీరే మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభా దానిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలం సమయంలో ప్రభ ని సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారు అక్కడ వారి మధ్య మీరు ఉంటారన్న దేవుడవు ప్రభ కాబట్టి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా నాయన పాఠాల ద్వారా తండ్రి మీరు మహిమ పొందినారు తండ్రి అలాగే నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు తండ్రి నీ సన్నిధిలో మేము వచ్చినాం నీ పాదాల యకు మేము వచ్చినాం ప్రభ నా స్వన్నిధిని స్వబుద్ధిని మీరు తొలగించండి ఈ పరిశుద్ధాత్మతో నన్ను నింపి ప్రభా నాయన నా స్థానంలో నిలబడి వాక్యాన్ని ఉపదేశించండి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికంతో ప్రభ వాక్యాన్ని అంగీకరించే హృదయం ఆ వాక్యానికి తగినట్టుగా జీవించే జీవితం నాకును మా అందరికీ దయచేయమని తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని నదురేడైన ఏసు క్రీస్తు తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె లూకాసు వార్త అధ్యాయము పదో వచనంలో ఏముందంటే లూకాసు వార్త అధ్యాయము పదో వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిష వచనని అతనితో చెప్పాను కాబట్టి చూడండి ఒకప్పుడు అంటే ఎప్పుడు ఏస్తు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించక మునుపు ఆయన లోకరక్షకుడుగా ఈ లోకంలోకి రాక మనుషులందరూ వాళ్ళ అపరాధముల చేత పాపముల చేత చచ్చని వారిలాగా ఉన్నారు ఎందుకంటే మనుషులందరూ ఎలా ఉన్నారంటే దేవుని దృష్టికి వాళ్ళ శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చే వారిగా ఉన్నారు అంటే వాయు మండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే అవిదేయులుగా ఉన్నారో వాళ్ళను ప్రేరేపించే శక్తిని ఒకప్పుడు మనము కూడా ప్రేరేపించబడిన వాళ్ళము ఒకప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని ఎరగక మనమందరం కూడా పాపముల్లో అపరాధముల్లో ఉన్న కాబట్టి అలాంటి మనము చూడండి దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాము నశించే వారిగా ఉన్నాం అంటే కాబట్టి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అంటే మనమంతా నశించిపోతాము ఆ నశించిపోయేది ఎక్కడికి పోతాం అంటే నరకంలోకి మనమంతా పోతాం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడ్పన్ను పండ్లు కొరకటేరు కాబట్టి అదొక వేదనకరమైన స్థలం అక్కడ ఎంతో యాతనుంటది బాధ ఉంటుంది ఎంతో శ్రమ ఉంటుంది ఆ ధనవంతుడైన వాడు అగ్నిగొండంలో పడి తన దేహమంతా కాల్చిపోయబడుతుంటే అతను చూస్తాం మనం అబ్రహముతో మాట్లాడడం యొక్క దరిద్రుడైన లాజర్ గురించి అంటే ఈ ధనవంతుడు ఆ అగ్నిగొండంలో కాల్చిపోయబడుతున్న అతనికి ఎంత యాతన వేదన అంటే అది అతి భయంకరమైన శ్రమ అతి భయంకరమైన శిక్ష దానికి ఎవరు పాత్రులు కాకూడదు కాబట్టి మనుషులందరూ పాపాలు నుంచి విమోచించబడాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మనకి మార్గము ఆయననే మనకు సత్యము ఆయననే మనకు జీవము తప్ప ఆయన ద్వారా తప్ప మనం ఎవరము తండ్రి యొక్కకు చేరలేము కాబట్టి దేవుడు ఏం చేశాడు మన పట్ల జాలిపడ్డాడు మనల్ని చూసి కనికెర మనల్ని చూసి ఆయన కరుణా సంపన్నుడై ఉండి చూడండి ప్రేమ చేత దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టే అంత గొప్ప దేవుడు చూడండి ఎవరు సమీపించారని తేజస్సులో నివసించుతున్న దేవుడు మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుంది తనను తాను రిక్తునిగా మార్చుకొని చూడండి ఆకారం ఒక మనుషుడుగానే కనబడ్డాడు అంటే చూడడానికి నా నీలాగా ఈ లోకస్తులో మనుషులు ఎలా ఉంటారో అలానే తన ఆకారం కనబడుతుంది కానీ ఆయన ఎంతగా బాధపడ్డాడంటే మరణం పొందినంతగా సిలువ మరణం పొందింది కేవలము నశించిపోతున్న మనల్ని రక్షించడం కొరకే ఈ లోకంలో ఆయన వెతికిను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నశించిన దానిని వెదకి రక్షించటకు కాబట్టి ఎవరు నశించిపోతారంటే పాపులు భక్తిహీనులు దుష్టత్వము భ్రష్టత్వము చెడుతనము కలిగిన వాళ్ళు దేవుని అందు భయము భక్తి లేని వాళ్ళు దేవునికి లోబడని వాళ్ళు దేవుని నీతిని అనుసరించి నడుచుకోకుండా స్వనీతిని ఆధారం చేసుకొని జీవించేవాళ్ళు శరీరేచ్చలు శరీర కార్యాలతోటి శరీర కోరికలతోటి ఇల్లొక సంబంధంగా జీవించేవాళ్ళు దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను గైకొని నడుచుకోకుండా ప్రతి ఆజ్ఞను అతిక్రమించి నడుచుకునే వాళ్ళు వీళ్ళందరూ భక్తిహీనుల కిందకు వీళ్ళందరూ పాపుల కింద వీళ్ళందరూ అవిధేయుల కిందకు వీళ్ళందరూ అపవిత్రుల కింద కూడా వస్తారు అలాంటి పాపులను రక్షించడానికే కాబట్టి తిమోతి పత్రికలో అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు పాపులను రక్షించుట కొరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదైనయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది నేను ప్రధానుడును కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చిండు ఎవరు నశించిపోతారంటే పాపులు అలాంటి వాళ్ళను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు అన్న వాక్యము అది నమ్మదగినది ఎవరు చెప్పినా యేసుక్రీస్త ప్రభు ఎందుకు వచ్చిండే నీ ఆత్మ నశించిపోతుంది కాబట్టి నీ ఆత్మ రక్షించబడడానికే యేసుక్రీస్త ప్రభు ఈ లోకానికి వచ్చాడు నీ పాపాలు నీ అతిక్రమములు నీ దోషములు సమస్తము ఆయన ద్వారానే నీకు పాప ఆయన ద్వారానే నీకు విమోచన ఆయన ద్వారానే నీకు పరలోక రాజ్యానికి మార్గము ఆయన ద్వారానే నీకు నిత్య అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఆ వాక్యం ఎలాంటిదంట నమ్మదగినది అలాగే పూర్ణ ఉన్నదంట కాబట్టి ఎందుకు ఈ వాక్యమంతా నేను చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు మొదట ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిండు ఎందుకు మరణించాల్సి వచ్చాండు ఆయన మరణాన్ని నువ్వు నమ్మి విశ్వసించడం ద్వారా నువ్వేమైనావు మరలా ఆయన వచ్చే దినానికి నువ్వేమవ్వాలా అన్న వాక్యమే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం మొదట నాలుగు దశలు అన్నట్టు కాబట్టి మొదటి దశ ఏంటంటే దేవుని విధానం అన్నట్టు మనుషులు ఉన్నారు పాపుల్లాగా ఉన్నారు మనుషులందరూ ఎట్లా ఉన్నారు నశించిపోయే వారిలాగా ఉన్నారు మనుషులందరూ ఎలా ఉన్నారు నరకానికి ఆ శిక్షకు పాత్రులుగా ఉన్నారు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అతి భయంకరమైన శ్రమ అతి భయంకరమైన శిక్ష చూడండి ఒక గంట మనం ఉండలేం మనకు అనుకూలంగా లేకపోతే మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక గంట ఉండలేం చూడండి అలసట తీసుకోవాలా విశ్రాంతి తీసుకోవాలా అని మనం ప్రయాసపడతాం ఎందుకు ఆ యొక్క శ్రమని ఆ యొక్క బాధను తట్టుకోలేక చూడండి కానీ అందుకే యసుప్రభీం అన్నాడు ఈ లోకంలో ఎవరైనా కావచ్చు నువ్వు గొప్పవాడివి కావచ్చు చిన్నవాడివి కావచ్చు ధనవంతుడు కావచ్చు నీ కుల మీదైనా నీ ప్రాంతం మీదైనా నువ్వు ఏ జాతుడివైనా ఏ ప్రాంతం వాడివైనా ఏ దేశస్తుడు వాడివైనా ప్రభులో భేదం ఏమీ లేదు ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే ఎట్లా అంటే నేను పాపిని నేను నశించిపోయేవాడిని నన్ను వెదకి రక్షించండు ఆయన ద్వారానే నాకు పాప క్షమాపణ ఆయన ద్వారానే నాకు విమోచన ఆయన ద్వారానే నాకు నిత్య జీవము ఆయన ద్వారానే నాకు పరలోక రాజ్యముకి మార్గము అని నమ్మేవాడివి ఎవడివైనా కానీ ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ జాతి ఏ భేదం లేదు ఆ వాక్యాన్ని నమ్మిన వాళ్ళందరూ రక్షింపబడతారు అందుకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్టు ఎందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమన్నాడంటే నమ్మిన రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష విధి కలుగుతుంది ఏ శిక్ష ఆ నరకానికి శిక్ష కాబట్టి పాపులను రక్షించడానికే మన తండ్రి ప్రభు ఈ లోకానికి వచ్చింది కాబట్టి అలా ఆయన ఈ లోకానికి వచ్చి చూడండి కొరందీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనము మూడో వచనంలో నాకు ఇయబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించు అదేమనగా లేఖన లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందిను సమాధి చేయబడెను కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము నాలుగో వచనంలో లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను కాబట్టి యసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో ఎలాంటి పాపం లేదు ఆయనలో ఎలాంటి దోషం లేదు ఎలాంటి అపవిత్రత ఆయనలో లేదు ఎలాంటి అవిధేయత ఆయనలో లేదు ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా అన్నాడు దేవుడు కాబట్టి అలాంటి దేవుడు పాపము చేయని దేవుడు పాపమే తన మీద లేని దేవుడు ఎందుకు చూడండి శిక్ష పొందండు అంటే నువ్వు నేను ఇష్ట చేసిన మన పాపాలన్నీ మన శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చే పాపాలు చేసిన మన పాపాలన్నీ చూడండి ఆయన మీద వేసుకొని ఆయన ఒక పాప పరహార్థ బలిగా నిలబడ్డాడు కాబట్టి ఎందుకు ఏస్తు ప్రభు ఆయన మృతి సమాధి చేయబడిండు మూడో దినం లేపబడి అంటే మన పాపముల నిమిత్తమే నీ పాపాలు ఆయన ఆ శిలువలో ఆ మ్రాని మీద నీ పాపాలు మోసిండు ఎంతో భారమైన సిలువ అది లోకస్తులు పుట్టేవాడు చచ్చేవాడు ఆల్రెడీ చనిపోయినవాడు ఇక పుట్టేవాళ్ళు ఎవరైనా కావచ్చు ఎన్ని తరాలైనా కావచ్చు ఆల్రెడీ గతించిపోయిన ఎన్ని తరాల మనుషుల పాపాలైనా కానీ సమస్త మానవాళి పట్ల ఒకే ఒక్క పాప పరిహార్ద బలిగా ఏసుక్రీస్తు ప్రభు అక్కడే నిలిచింది అప్పుడు పాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమునుపు పాపం పోవాలంటే ఒక మేకను ఒక చూడండి గొర్రెను ఎడ్లను తీసుకొచ్చి యాజకుడు దగ్గర తీసుకొస్తే ఆ యాజకుడు దాన్ని పరీక్షించేవాడు దానిలో ఎలాంటిదైనా ఉందేమో అని అయన దృష్టికి అది యోగ్యమైతే దానిని బలిగాను అర్పణగాను అర్పించి ఆ రక్తము వాళ్ళ మీద ప్రోత్సిస్తే అది పాపాలు చూడండి అట్లా ఏటేటా ఏటేటా ఏమొస్తున్నాయి పాపాలు జ్ఞాపకంగానే వస్తున్నాయి కాబట్టి యసుక్రీస్తు ప్రభువే ఒక పాప పరిహార్ద బలిగా ఒకే ఒక్క బలి అర్పణగా మన పాపముల నిమిత్తము ఆయన అర్పించబడి అందుకు యసుక్రీస్తు ప్రభు సిలువలో ఎందుకు బాధపడి అంటే చూడండి ఆయనని ఉమ్మి వాళ్ళు ఉన్నారు ఆయనని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు ఆయనని అపహసించిన వాళ్ళున్నారు ఆయనని ఎగతాళి చేసిన వాళ్ళున్నారు ఆయనని దూషించే వాళ్ళున్నారు ద్వేషించే వాళ్ళున్నారు అన్యాయంగా ఆయన పట్ల తీర్పిచ్చి ఆయనని ఈ భయంకరమైన శ్రమకు నడిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ యశుక్రీస్తు ప్రభు ఎంతో ఓపిక ఓర్పు సహనము దీర్ఘశాంతము కనపరిచినాడు కాబట్టే ఈ దినం నువ్వు నేను రక్షించబడ్డాం కాబట్టే తండ్రి వీరు ఏమి చేయిచున్నారో వీరు ఇరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు చెప్పండి మనల్ దేవుడు క్షమించండి అది దేవుని యొక్క గుణం చూడండి ఈ లోకంలో ఎవరు ఎవరిని చర్మించలేరు కాబట్టి ఆయన ఎందుకు సమా మృతి పొందేండు సమాధి చేయబడి మూడో దినంలో లేపబడిందంటే మన పాపముల నిమిత్తమే ఆయన పాపం లేనివాడు ఆయన మన పాపాలన్నీ తన మీద వేసుకొని మనం పడాల్సిన బాధని మనం పడాల్సిన శిక్షని మనం చనిపోవలసిన స్థానంలో ఆయన నిలబడి నిన్ను నన్ను రక్షించండి అందుకు ఆయన లోకరక్షకుడు అయ్యండు ఎవరు ప్రభువైన అయిన యేసు అది నమ్మితే నువ్వు రక్షింపబడతావు అది విశ్వసిస్తే నీ జీవితంలో వెలుగు వస్తుందన్నట్టు నీలో ఉన్న చీకటి పోతుందన్నట్టు కాబట్టి పేతురు కూడా తన పత్రికలో స్పష్టంగా చెప్తాడు పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి రెండో అధ్యాయం ఇరవై వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి ఎవరి కొరకు ఏసుక్రీస్తు ప్రభు సెలవులో బాధపడింది తనను గురించి కాదు భక్తిహీనులమైన మనల్ని గురించి పాపులమైన మనల్ని గురించి నశించిపోతున్న మనలి గురించి యేసుక్రీస్తు ప్రభు ఆ సిరువలో బాధపడింది అలాగే మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరియించిపోయను ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మరణించిండే నువ్వు ఆయన అడుగు జాడల నడుచుకోవడానికి నీకొక మాదిరిగా దేవుడు ఇచ్చిండు చూడండి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి పదులు దూషించలేదు ఆయన పాపం చేయలా అయినా ఆయన మీద పాపాలు వేయబడ్డాయి ఎవరి పాపాలు మన పాపాలు అన్నట్టు మనము దేవుని పట్ల భయము భక్తి లేకుండా దేవునికి లోబడకుండా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొని నడుచుకోకుండా చేసిన ఆయన మాట వినకుండా ఆయన మాటకు లోబడకుండా ఆయన పట్ల విధేయత లేకుండా చేసిన ప్రతి ఒక్కరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు మన పాపముల నిమిత్తం ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయనలో ఏ కపటం లేకపోయినా ఆయనను దైవ దూషణ చేస్తుండు అని వాళ్ళు ఆయన మీద లేనిపోని నిందలు మోపిన ఆయన దూషింపబడి ఆయన బదులు దూషించలేదంట చూడండి ఆయనలో ఏ పాపము ఆయన నోటలో ఏ కపటము ఆయనని దూషించిన దేవుడు ఏం చేశాడు బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి విదిరింపక తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనిను కాబట్టి ఆయన శ్రమ పడి బాధపడిండు దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు అపహాసించబడ్డాడు ఏలన చేయబడ్డాడు ఇదంతా ఎవరి కొరకు ఎవరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆ సెలవులో ప్రయాసపడింది చూడండి ఎవరి కొరకు కేవలము ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనమంతా చేయబడిన పనిముట్లం కాబట్టి మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆ ప్రేమనే ఇంతగా ప్రాయాస ఈరోజు ఆ ప్రేమ మనుషులకి చేతగాని తనంలాగా అయిపోయింది అందుకు ఎవరికి భయం లేదు ఎవరికి దేవుని పట్ల భక్తి లేదు ఎవడు వాడి జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభుకి సమర్పించుకొని ఆయనకి లోబడి ఆయన చెప్పిన ప్రతి మాట విని నడుచుకోవట్లేదు అన్నట్టు అది దేవునికి దుఃఖం ఆయన ప్రవచన రీతిగా మాట్లాడినా ఏ రీతిగా మాట్లాడినా ఆయనలో ఉన్న బాధ వేదన అదే ఆయన కలవరిసిరులో పడిన బాధ వేదన అదే ఈరోజు లోకం పట్ల ఆయన కలిగిన బాధ వేదన అదే రెండు అప్పుడు నశించిపోతాం పెద్దకి రక్షించుకున్నాడు ఈరోజు రక్షించబడి కూడా నశించిపోతున్నాం అన్నట్టు ఈ లోకంలో మనుషులు అదే దేవునికి బాధ అన్నట్టు ఆయన విధానము ఆయన మనసు అలానే ఉంది ఎందుకంటే దేవుని పట్ల భయము భక్తి లేదు మనుషులకి నేను ఎట్లా దేవుని పట్ల జీవిస్తున్నా నా జీవితం ఎలా ఉంది నా క్రియలు ఎలా ఉన్నాయి దేవునికి నేను నడిచే నడవడికి ఎట్లా ఉంది నా నోటి మాట ఎలా ఉంది నా చూపులు ఎలా ఉన్నాయి అసలకి నేను కలిగి ఉన్న అలవాట్లు ఇలా కలిగి ఉంటే నా పట్ల యేసుక్రీస్తు ప్రభు శిలువలో పడిన బాధ ప్రయాసం వ్యర్థమే కదా నన్ను రక్షించుకోవడానికి పాపం లేనివాడైనా నా పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి ఇంతగా అంత ఉన్నతమైన దేవుడు శ్రేష్టమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఎవరికొరకు ఈ ఆ శిలువలో ఆయన అంతగా ఆ దినం బాధపడింది అంతగా తను ప్రయాసపడింది నిన్ను నన్ను రక్షించుకోవడానిక లేదా నిన్ను నన్ను నశించుకోవడానిక ఈరోజు ఎవరు అలా వివేచించగలుగుతున్నారు క్రైస్తవ్యం అంటే దేవుని సన్నిధిలో ఉండి రెండు పాటలు పాడుకొని ఏదో ఆచారబద్ధకంగా ఆయన చెప్పే వాక్య మీద ఇనాలా ఆ టైంలో నేను అక్కడ ఉండాలా ప్రార్థన చేసుకోవాలా వెళ్ళిపోయేది కాదు కదా క్రైస్తవ్యం అంటే ప్రతి ఒక్కరూ లెక్క అప్ప చెప్పాలన్నట్టు అందుకు మనం భయంతో వణుకుతో ఈ లోకంలో గడపాలా జీవించాలన్నట్టు కాబట్టి మన పాపముల విషయమై చనిపోయి అంటే ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయిందంటే మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అంటే ఏసుక్రీస్తు ప్రభువే నీతి సూర్యుడు అన్నట్టు చీకటి లాంటి నీ జీవితంలో చూడండి అంధకార సంబంధమైన జీవితం కలిగి ఉన్న నువ్వు యశుప్రభు ఏం చేసి చీకటిలో ఉన్న మనల్ని తన వెలుగులోకి పిలిచి తన గుణాతి శయములను ప్రచురం చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన రాజవంశక యాజక సమూహం అంటే మొదట నీ జీవితం చీకటిలో ఉన్న జీవితము ఆయన పిలవడం ద్వారా అది నమ్మి విశ్వసించడం ద్వారా నువ్వు వెలుగు సంబంధిగా మారిన నువ్వు ఒక యాజకుడు అంట ఒక రాజు అంట చూడండి కాబట్టి మనమంతా పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసుక్రీస్తు ప్రభువే నీతి సూర్యుడు అన్నట్టు ఆయన నీతి నీలో కనబడాలన్నట్టు ఆయన నీతి విషయంలో చూడండి జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని ఎందుకు సిలువలో ఆయన మోసిందంటే ఆ శిలువ దేనికి సాదృశ్యంగా కనబడుతుంది నువ్వు నేను చేసిన పాపాలకి నీ లోకస్తులు చేసిన పాపాలకి నీ తండ్రో ఆ తండ్రి ఆ తండ్రి ఆ తండ్రి తరతరాల చేసిన పాపాలు నిమిత్తం అన్నట్టు చూడండి ఆదా మా వాళ్ళ కానించి చేసిన మనుషుల పాపాలను బట్టి చూడండి ఇంతమంది పాపాలు ఆ శిలువు మీద ఆ మ్రాను మీద యశుక్రీస్తు ప్రభు ఏం చేసిండంట మోసిండు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి చెప్పండి ఈరోజు నీ ఆత్మీయంగా నువ్వు వ్యాధి కలిగిన వాడివే కావచ్చు శరీర సంబంధమైన వ్యాధి గురించి మాట్లాడతలేదు ఆత్మీయ సంబంధమైన వ్యాధి గురించి మాట్లాడుతున్నా శరీర సంబంధమైన వ్యాధి కలిగితే మనంత జాగ్రత్త పరులు ఈ లోకస్తులు అంత జాగ్రత్త అందరూ పాటిస్తున్నారు కానీ ఆత్మ పరిస్థితి ఏంది అన్న జాగ్రత్త ఈరోజు మనుషులకు ఉందా శరీరానికి రోగం వస్తే పోతావు పలానా హాస్పిటల్కో పలానా స్థలంలో పోయి లక్షలైనా కోట్లైనా ఎంతైనా సరే నీకు రోగాన్ని బాగు చేసుకోవడానికి ప్రయాస మంచిదే నీ ఆత్మను రక్షించుకోవాలంటే ఎక్కడ ప్రయాసపడాలి కాబట్టి యేసుప్రభు అన్నాడు ఈ లోకానికి ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా క్రైస్తవులే కాదన్నట్టు నా యొక్కకు రాండి అండి అంటున్నట్టు చెప్పండి నీ శరీర రోగానికి పోవాలంటే నువ్వు పలానా వైద్యుడి దగ్గరికి వెళ్తావు పలానా వైద్యుడు చెప్పే సలహాలు సూచనలు బాగానే పాటిస్తున్నావు కానీ నీ ఆత్మ ఏంది దానికి కలిగిన వ్యాధి కలిగిన దాని పరిస్థితి ఏంది దానిని బాగు చేయవాడెవడు దేవుడు ఒక్కడే కదా ఆయన యుద్ధకు రాగలుగుతున్నామా ఆత్మ పట్ల మనము ఆలోచన చేయగలుగుతున్నాము శరీరం పట్ల ఈ లోకంలో బతకాల ఈ లోకంలో సంపాదించుకోవాలా ఈ లోకం పట్ల మంచిదే కానీ ఇది శాశ్వతం కాదు కదా నీకు నాకు శాశ్వతమైనది ఏది పరలోక రాజ్యమే కదా శాశ్వతమైనది దాని పట్ల ఈరోజు నీకు ఆలోచన కలిగి ఉన్నావా దాని పట్ల అక్కడ నేను ఉండాలంటే నేను ఇక్కడ ఎట్లా ఉండాలా దానికి కండిషన్ ఉంది కదా అపవిత్రులు ఎట్లా పరలోక రాజ్యానికి పోతారు అవిశ్వాసులు ఎట్లా పరలోక రాజ్యానికి పోతారు పిరికి వాళ్ళు ఎట్లా పరలోక రాజ్యానికి పోతారు అసహ్యులు ఎట్లా పరలోక రాజ్యానికి పోతారు విగ్రహారాధికులు ఎట్లా పరలోక రాజ్యానికి పోతారు వ్యభిచార సంబంధమైన వాళ్ళు ఎట్లా పరలోక రాజ్యానికి పోతారు చూడండి ఈరోజు నీ జీవితంలో పిరికితనం ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు ఈరోజు నీ జీవితంలో అవిశ్వాసం ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు ఈరోజు నీ జీవితంలో ఒక విగ్రహ నీలో ఉంటే నీలోకస్తులు పూజించే విగ్రహాలు కాదనట్టు నీ నీ మనసులో నాకంటే తన తల్లినైనను తండ్రినైనాను అక్కనైనను చెల్లెనైనను నా కన్నా ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడన్నాడు చెప్పండి ఈరోజు దేవుని కన్నా నీ ఉద్యోగం నీకు ప్రేమ అయితే నువ్వు ఒక విగ్రహారధికుడి ఈరోజు దేవుని కన్నా నీకు నీ భార్య ఎక్కువైతే నువ్వు దేవుని దృష్టిలో ఒక విగ్రహార అధికుడి ఈరోజు దేవుని కన్నా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు దేని పట్ల మనసు కలిగి దేని పట్ల నువ్వు ప్రయాసపడుతున్నావు నువ్వు దేవుని దృష్టికి ఒక విగ్రహారధికుడివి నీకెట్లా దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది చెప్పండి నీ జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని కష్టాలు కలిగినా ఎన్ని ఆపదలు కలిగిన నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు కదా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువక్కుము అన్నాడు అలా నీ పట్ల ఎన్నో కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితి నుంచి విడిపించగలడా విడిపించలేడా ఈ గడిచిన కాలం తన కృపలో నిన్ను కాచి కాపాడిన దేవుడు ఇక ముందు నేను కాచి కాపాడతాడా లేదా కానీ నీలో పిరికితనం ఉందంటే నీలో అవిశ్వాసం ఉందంటే నువ్వు ఎట్లా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు నువ్వు శరీర సంబంధంగా శరీరెచ్చలు కలిగి శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే నువ్వు దేవుని దృష్టికి విరోధం అంటే నువ్వెట్లా దేవునికి ఇష్టడుగా ఉంటావు నువ్వు అసహ్యుడువా కాదా నువ్వు ఎట్లా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు మోహపు చూపులు చూసేవాడు వ్యభిచారం చేసిన వాడు ఎట్లా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు చెప్పండి ఈరోజు నువ్వు దేవుని ఎక్కువగా వేటి ప్రేమిస్తున్నావో నీ హృదయంలో ఎక్కువ దేని నీ మనసు దేవుడికి తెలియదా నీలో తలంపు పుట్టక మునిపే నీ నేను ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు చూడండి మీ హృదయంలో ఏముందో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు చెప్పండి ఈరోజు మన హృదయాల్లో ఏముంది దేవునికన్నా ఎక్కువగా ప్రాముఖ్యమైంది నువ్వు సమర్థించుకోవచ్చేమో నిన్ను నువ్వు కానీ ఒక దినము నువ్వు దేవునికి చెప్పాల్సి వస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయిందంటే మన పాపంలో విషయమే కాబట్టే పాపుల కొరకు పాపులను రక్షించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు దాని కొరకు శిలువలో ఎంతో బాధపడ్డాడు ఎంతో శ్రమ ఎంతో దూషించబడ్డాడు ఎంతో ద్వేషించబడ్డాడు ఆయనను ఒక్క మాట కూడా ఆయన నోరు మెదపలేదు ఎవరి కొరకు చూడండి ఎవరి కొరకు ఆయన ఒక్క మాట కూడా నోరు మెదపలేదు ఎవరిని రక్షించడం కొరకు చూడండి కాబట్టి ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఇరవై నాలుగో మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిండో చూసినాం ఎందుకు మరణించిండో చూసినాం చూడండి ఇప్పుడు మరణం మన పాపముల విషయమై ఆయన చనిపోయిండు మృతి పొందిండు సమాధి చేయబడ్డాడు ఎందువల్లంటే మన పాపముల నుంచి మన పాపాల నిమిత్తమే కాబట్టి తర్వాత ఆయన సమాధి చేయబడి ఏమైండు మరణం అంట ఆయనని బంధించి ఉంచుట అసాధ్యం ఎందుకు మరణం మీద కూడా దేవునికి అధికారం కలదు కదా కాబట్టి ఈ మరణం ఏం చేసింది ఆయనని బంధించి ఉంచలేకపోయింది కనుక చూడండి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయన అంటే ఏసుక్రీస్తు ప్రభు అన్నట్టు అపస్తుల కాలము అధ్యాయం ముప్పై వచనంలో కూడా అయితే దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను అంటే మరణాన్ని కూడా జయించి మృత్యం జయుడుగా ఏసుక్రీస్తు ప్రభు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి కాబట్టే పౌలు అంటాడు కొరంది పత్రిక మొదటి మొదటి పత్రికలో పదిహేను అధ్యాయం యాభై ఐదో ఓ మరణమా నీ విజయం ఓ మరణమ నీ ఎక్కడ మరణపు ముల్లు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రమే కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని మృత్యుమును కూడా జయించి పునరుద్ధానుడుగా మృత్యుం జయుడుగా ఆయన లేచి మరణించండు కేవలం మన పాపముల నిమిత్తమే మనం నీతి విషయమై ఆయనకి మాదిరిగా ఆయన అడుగు ఆయనని పోలి మనం నడుచుకోవాల క్రీస్తు ప్రేమ కలిగి మనం నడుచుకోవాలా క్రీస్తు మనస్సును ధరించుకొని మనం ఉండాలా క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో దేవునిలాగా అంటే ఏసు క్రీస్తు ఎదగడానికి మనం ఉండాల ఒక రకంగా చెప్పాలంటే ఈ లోకంలో నువ్వు క్రీస్తు వలే ఉండాల పౌలు నేను దేవుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు చూడండి ఆ మాట ప్రభు అపోడైన పౌలు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు ఈరోజు నువ్వు ఇవ్వగలవా నీ సాక్ష్యం నేను ప్రతి విషయంలో ప్రభు నేను పోలి నడుచుకుంటున్నా ప్రతి విషయం నేను ప్రభుకి అంటే ఏసు ప్రభుకి మాదిరిగా ఉన్నా నేను ప్రతి విషయంలో ఆయన ఆజ్ఞలను ఆయన మాట గైకొని నేను విధేయత కలిగి ఉన్నా ప్రతి విషయం నన్ను నేను ఏసు క్రీస్తు ప్రభుకి లోబడి జీవిస్తున్నా ప్రతి విషయంలో నేను ఏసు ప్రభుని సంతోషపెట్టే దాసుడిగా ఉండాలి ఉన్నాను మనుషులను సంతోషపెట్టేవాడిగా మనుషుల దృష్టికి నేనేదో బుద్ధిమంతుడిలాగా జ్ఞానవంతులాగా మనుషులను చూడడానికి నేను లేను అని చెప్పగలిగేలాగా నీ సాక్ష్యం ఉందా నీ జీవితం ఉందా అలాంటప్పుడు ఎక్కడ నువ్వు క్రీస్తుకి మాదిరిగా ఉన్నవాడి చూడండి యసుక్రీస్తు ప్రభు ఎదుట మరణము నిలవలేకపోయింది చూడండి మరణము నీ విజయం ఎక్కడ ఆయనని బంధించి అది ఉండలేకపోయింది చూడండి పాపము చూడండి నీ ముళ్ళెక్కడ ఆ పాపముకున్న ఆ మరణానికి ముల్లే పాపము కదా పాపముకున్న బలమే ధర్మశాస్త్రం కదా కాబట్టి ఆయన మృత్యుం జయుడిగా పునరుద్ధానుడిగా జయశీలిగా ఆయన జయించిన వాడిగా మనం చూస్తున్నాం ఇది కేవలం యసుక్రీస్తు ప్రభు అక్కడే చేసిండే కాదన్నట్టు కింద పౌలు చెబుతున్నాడు కొరందిలకు రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఏడో వచనంలో ఆయనను ఆయనను మన ప్రభువైన ఏసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము గలుగునుగాక ఆయన మరణించి ఆయన మృత్యువుని జయించి పునరుద్ధానుడిగా లేస్తే నాకెట్లా జయం అదే బాప్తిస్మం అదే మనం చూస్తాం కింద అంటే ఆయన ఒక్కడే విజయాన్ని అంటే విజయాన్ని చూడల ఆయన ఒక్కడే గెలవల మనలందరినీ కూడా గెలిపించండు అందుకు ఇక్కడ దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నాడు ఎవరికి యేసుక్రీస్తు మూలముగా అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మడం ద్వారా ఎట్లా పాపినైన నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నశించిపోతున్న నన్ను వెదకి రక్షించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు శిలువలో బాధపడింది సిలువలో దూషించబడింది సిలువలో ద్వేషించబడింది నా కొరకు ఎంతగానో ఆ కలవర శిలువలో ప్రయాసపడింది నా పాపములన్ని ఆ సిలువ మీద మాను మీద మోసింది ఆయన మృతి పొందింది సమాధి చేయబడింది మూడో దినమున లేపబడింది కేవలము నన్ను రక్షించడం కొరకే అని నమ్మి ఏసుక్రీస్తు ప్రభు విశ్వసించి యేసుక్రీస్తు నామమున నువ్వు బాప్తిసం పొందడం ద్వారా ఈ గొప్ప యోగ్యత ధన్యత నీకు అనుగ్రహించబడింది అందుకు నీకు ఇచ్చిన సొంత రక్షణకు నువ్వేం చేయాలా దేవునికి స్తోత్రం చెల్లించాలి మన ఎంతమంది అలా చేయగలుగుతున్నాం క్రైస్తవులు అయితే గుడ్ ఫ్రైడే రోజునో ఈస్టర్ రోజునో చెప్పుకుంటారు ఆ రోజు ప్రతి ఒక్కరు ఎక్కడున్నా ఆ రోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు మిగతా రోజుల్లో యేసు ప్రభు మిగతా రోజుల్లో యేసు సెలవిచ్చిన మాటలు కనబడమన్నట్టు ఎందుకంటే ఎప్పుడు కనపడతాడంటే వాళ్ళ జీవితంలో కష్టమో శ్రమనో బాధ వచ్చినప్పుడు దేవుడు కనపడతాడు ఈరోజు మనుషులు కూడా అలాంటి స్వార్థంతోనే కదా దేవుని సన్నిధికి వస్తున్నారు నేను మారాలా ప్రభుకి సాక్షిగా ఉండాలా నా జీవితం ప్రభుకి మాదిరిగా ఉండాలా నేను దేవుణ్ణి కొరకు ఉండాలా అనే వాళ్ళు ఎవరున్నారు ఈ సమస్య అంటే ఆ సమస్య అంటే ఆ కష్టం అంటే ఈ బాధ అంటే వీటి కొరకు వేగిరి వాళ్ళు వీటి కొరకు ప్రయాసపడే వాళ్ళు కానీ వాళ్ళ జీవితాలను వాళ్ళ బ్రతుకులను వాళ్ళ కలిగి ఉన్న అలవాట్లను వాళ్ళ కలిగి ఉన్న ప్రవర్తనను వాళ్ళ కలిగి ఉన్న చెడుతనమును వాళ్ళు కలిగి ఉన్న ఈ లోక సంబంధమైన జీవితమును విడిచిపెట్టి ప్రభు తట్టు తిరుగుటకు ప్రభుకి సమర్పించుకున్నటకు ప్రభుకి లోబడి జీవించడం కొరకు వచ్చే వాళ్ళు ఎవరున్నారు కొంతమందే ఉన్నారు అన్నట్టు ఆ కొంతమందిలో నువ్వు ఉన్నవా లేదన్నది నువ్వు జీవించే నీ విధానాన్ని బట్టి నీకు తెలిసిపోతుంది కదా కాబట్టి ఆయన ఒక్కడే కాదు ఈ జయము రుచి చూసింది అంటే మరణాన్ని జయించి మరణపు ముళ్ళు పాపం దాన్ని విరిచివేసింది మృత్యుం జయుడిగా మృత్యువిని జయించిన వాడిగా జయశీలిగా అంటే జయము పొందిన వాడిగా మీద అది ఆయన కాదు పౌలు చెప్తున్నాడు ఆయనను మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు మనకు ఇది కలుగుతుందంట ఆయన గెలిచిన జయం ఆయన ఏం చేసిండు శిలువలో ఆ అపవాదిని సాతానుని ఆ ఘట తన పాదాల క్రింద అనగద్రొక్కి తొక్కిండు దేవుడు ఆ తొక్కి ఆయన పొందిన విజయాన్ని ఆ జయాన్ని మనకు అనుగ్రహిస్తే ఈరోజు నువ్వు వాడిని తొక్కుతున్నావా వాడు నిన్ను తొక్కుతున్నాడా అన్నదే ప్రశ్న అన్నట్టు ఈరోజు దేవుడు తను గెలిచి జయకేతనం ఎగరవేసి ఆ కెలుపొందిన ఆ జయాన్ని ఆ విజయాన్ని మనకు అనుగ్రహిస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అది తీసుకెళ్లి మరలా సైతానికి ఇచ్చేస్తున్నాం ఎంత బుద్ధిహీనులు నరులు అందులో నువ్వు ఉంటే నువ్వు కూడా ఒక బుద్ధిహీనుడివి అన్నట్టు నీ జీవితం ఉంటే నీ జీవితము ప్రభుకి మాదిరిగా ఉండకపోతే నువ్వు ఒక బుద్ధిహీనుడివి అన్నట్టు నువ్వు ఒక అవివేకివి నువ్వు ఒక అజ్ఞానివి అన్నట్టు ఎందుకంటే వివేకం కలిగిన బుద్ధి కలిగిన వాడివైతే స్థిర బుద్ధి నీకు స్వస్థ ఉంటే నువ్వు జ్ఞానంతో ఉన్నవాడివైతే దేవుడు గెలుపొంది తను గెలిచిన జయాన్ని నాకు అనుగ్రహిస్తే ఈరోజు నేను కలిగి ఉన్న చెడు అలవాట్లకి నేను కలిగి ఉన్న చెడు జీవితానికి ఈరోజు నేను కలిగి ఉన్న ఈ లోక సంబంధమైన జీవితానికి నా విజయాన్ని నేను దేవుడు నాకు ఇచ్చిన జయాన్ని నేను ఎవరికి ఇస్తున్నాను తాతానికి ఇస్తున్నాను ఎంత బుద్ధిహీను నేను ఆయన ఒక్కడే ఆయనొక్కడే జయమును రుచి చూడాల ఆయన మూలంగా మనకి కూడా ఇది అనుగ్రహించబడుతుందంట ఆయన మూలంగా ఈ జయాన్ని నీ జీవితంలో పొందుకోగలుగుతున్నా కేవలం ఏసు ప్రభుని రక్షకుడుగా నమ్మి విశ్వసించడం ద్వారా ఏసు క్రీస్తు నామమున నువ్వు బాప్తిష్మము పొందడం ద్వారానే ఈ యోగ్యత ఈ ధన్యత నీ జీవితంలో నీకు అనుగ్రహించబడుతుంది నీ జీవితంలో ఇది నీకు కలుగుతుంది జయం పొందిన అతని వారసుడివే కదా క్రీస్తు వారసులమేగా మనమందరం కాబట్టి కొరందీలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో అధ్యాయంలో చూడండి పద్నాలుగు వచనంలో దేవుడు ప్రభువును లేపెను ఎవరిని యేసుక్రీస్తు ప్రభుని లేపెండి ఎందుకు మరణము ఆయనని బంధించి ఉంచలేకపోయింది అది అసాధ్యం కాబట్టి దేవుడు ఏం చేసిండు ఆయనని మరణ వేదనలను తొలగించి ఆయనని లేపండు పౌలు ఈ మాట చెప్తాడు దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపెను చూడండి యశుప్రభు మరణ మరణాన్ని జయించి మృత్యువుని జయించి లేయలేదు ఎట్లా అంటే రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో మీరు గమనిస్తే ధ్యానిస్తే ఇక్కడ చెప్తాడు పౌలు మీరు ఎవరు చెప్పే నేనైనా వినేవాడు ఎవడైనా ప్రతి ఒక్కరు అన్నట్టు అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి ఏసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిన మనమందరము అన్నట్టు మీరు బాప్తిష్మం అంటే బాప్తిష్మం ఆయనతో కూడా పాతి వారై అంటే ఆయనతో కూడా ఎట్లా యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి ఎట్లయితే ప్రభు మూడో దినాన లేచిండో దానికి సాదృశ్యమే మనం తీసుకునే బాప్తిష్మము రక్షణ అన్నట్టు ఎంత యోగ్యత కదా ఇది ఎంత ధన్యత కదా అంటే యేసుప్రభు ఆ యొక్క సిలువ మీద ఆ మీద అపవాదిని సాతాని ఆయన కాళ్ళ ఆయన చితక తొక్కి గెలుపొంది ఆ విజయాన్ని ఆయన చూసి ఆ విజయాన్ని ఆయన మూలంగా మనం అందరము విశ్వసించడం ద్వారా ఆ జయము ఈరోజు మనకు అనుగ్రహించండి కాబట్టి మీరు బాప్తీష్మందు ఆయనతో కూడా పాతి వారై ఆయనను మృతులలో నుండి లేపిన ఎవరిని యేసుక్రీస్తు ప్రభుని అన్నట్టు దేవుడు ప్రభును లేపెను అని మనం చూసినాం కదా కాబట్టి ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి కాబట్టి మనమంతా కూడా యేసు ప్రభుని నమ్మి విశ్వసించడం ద్వారా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందడం ద్వారా మనం కూడా మన పాపముల నిమిత్తమై సమాధి మృతి పొంది సమాధి చేయబడి ఆయనతో కూడా పాతి ఆయన ఎట్లా మూడో దినాన నృత్యం జయుడై మరణాన్ని జయించిన వాడిగా లేచి నిలబడ్డాడు మనమందరం కూడా ఆ రీతిగా ఆయనని విశ్వసించడం ద్వారా మనం కూడా లేచినాం అంటున్నాం అదే అపోస్తుడైన పౌలు కొరంది పత్రిక చెబుతుంది ఆయన మూలముగా ఈ జయము మనకు అనుగ్రహించుకున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక స్తోత్రం చెల్లించాలని నీకు ఇచ్చిన సొంత రక్షణను బట్టి ఏం ప్రయాసపడ్డావు చెప్పు నీకు మూడు పూటల అన్నం కావడం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు నీకున్న అవసరాల అక్రతల కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు నీ కలిగి ఉన్న రోగం కొరకు ఎన్ని గంటలైనా పోయి క్యూలో నిలబడి ప్రయాసపడుతున్నాం నీ ఇంత ప్రయాసపడుతూ ప్రతిదీ నీకు ఏది ఉచితంగా రావట్లేదు కదా కానీ నీ జీవితంలో గొప్ప ధన్యత కదా వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది శ్రేష్టమైనది ఉన్నతమైనది పరిశుద్ధమైనది నీకు రక్షణ కదా నువ్వేమన్నా దాని పట్ల ప్రయాసపడ్డావు చెప్పండి నేనేమన్నా ప్రయాసపడ్డాం ఈ లోకంలో ఎవడైనాను దాని కొరకు ప్రయాసపడ్డడం ఒక్కటే మాట కదా ఏసుక్రీస్త ప్రభుని లోకరక్షకుడిగా అంగీకరించి పాపినైనా నన్ను రక్షించడానికే యేసుక్రీస్త ప్రభు ఈ లోకానికి వచ్చిండు ఆయన ద్వారానే నా పాపములకు నా అపరాధములకు పాప క్షమాపణ అని ఒకే ఒక్క మాట ఆయన ఎందు నమ్మి ఆయన సన్నిధిలో నీ అతిక్రమములు పాపములు ఒప్పుకొని ఏసుక్రీస్తున్నామన్న నువ్వు ఎప్పుడైతే బాప్సేస్తాం పొందుతావో ఎంతసేపు పట్టింది ఒక నిమిషం పట్టలేదు ఈ ధన్యత రావడానికి ఈ పెద్ద గొప్ప కృప అంత స్పీడ్గా అంత త్వరగా ఈ లోకంలో ఏదన్నా జరుగుతుందా అంతాగా ఆయన కృప ద్వారా నీకు నువ్వు రక్షించబడితే ఈరోజు నువ్వు నేనేం చేస్తున్నా మనకు అనుగ్రహించిన జయాన్ని ఆయన ద్వారా పొందుకున్న దాన్ని మనం ఏం చేస్తున్నాం మరలా దుష్టుడికి ఇస్తున్నాం ఎంత గురుడితనం చిన్న చిన్న మనకున్న అలవాట్ల వల్ల మనకున్న పాడు బుద్ధి అంటారు దాన్ని మంచి బుద్ధి కాదన్నట్టు అంటే పాడు బుద్ధి చెడు బుద్ధి వంకర బుద్ధి వంకర త్రోబలు అంటారు కదా బైబిల్లో వీటి వల్ల చూడండి ఎంత వేషధారులు మనం ఈ లోకంలో ఉన్న జీవించే వాళ్ళు మీకున్న ఒక చెడు బుద్ధి చెడు అలవాట్లు వంకర బుద్ధి వల్ల ఇంత గొప్ప జయము నీకు దేవుడు అనుగ్రహిస్తే నువ్వు కృతజ్ఞతాభావం కలిగి ఆయనకి దినదినము నువ్వు స్తోత్రం జల్లించి దాని పట్ల ముందుకు పోవాలి కానీ మరలా వెనుక తీస్తూ నీ పాడుబుద్ధి చెడు బుద్ధి వంకర బుద్ధి ఎట్లా చూపిస్తున్నావంటే నీకేం లేదు నీకు దేవుని పట్ల నీకు భయం లేదు అన్నట్టు మనుషులకి భయం లేదు ఉంటే పాపం చేయరు కదా ఎవరికి ఇష్టము శ్రమ మేము పోయి నరకంలో నా దేహం అంతా అరికాలు మొదలుకొని నడి నేరు వరకు ఇప్పుడన్నా రెండు వేల అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కూడా తెలియదు కదా ఎంతకాలము ఆ అగ్నిగొండంలో ఒక గంటలో పది నిమిషాలో కాల్చి వేయబడి అంతటితో బూడిదొస్తే అయిపోయిందిలే ఈ బాధ ఈ వేదనస్తులు అనుకుంటారు ఈ బాధ కాడికి చనిపోతే చాలు ఈ సమస్యల నుంచి నువ్వు చనిపోయి బాగుపడతావేమనుకున్నావు కానీ ఆ బాధ నుంచి ఏడు విడిపిస్తాడు నేను అందుకు ఆ విడిపించేవాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు ఈ లోకంలో నీ దీపం ఉన్నాగానే నువ్వేం చేయాలా వెలిగించుకోవాలన్నట్టు ఆర్పుకుంటే ఎట్లా కాబట్టి మీరు బాప్తీస్మ ఆయనతో కూడా మనమందరం ఏసుక్రీస్తు ప్రభుతో కూడా పాతి పెట్టబడిన ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మీరు లేచిత్రి ఇదే మాట ఎఫస్సీ పత్రికలో రెండు అధ్యాయ ఆరో వచనంలో కూడా పౌలు చెప్తున్నాడు క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఏందా ఉపకారం నువ్వు రక్షింపబడమే అంతకన్నా ఉపకారం ఏంది నీ ఆత్మ రక్షించబడడమే నువ్వు ఏమాత్రము ప్రయాస పడకుండా ఆయన ప్రయాసపడి ఒక్క చిన్న మాట నమ్మి విశ్వసించడం ద్వారా ఆయన పొందిన జయాన్ని నీకు ఇవ్వడం అది ఉపకారం కాదా శత్రు బలం అంతటి మీద అధికారం నీకు ఇచ్చిండు అది నీకు ఉపకారం గాదా చూడండి క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము ఎఫెస్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినము ఎనిమిది తొమ్మిది క్రీస్తు ఏసునందు మనలను ఆయనతో కూడా లేపెను అంటే పౌలు కొరంది పత్రిక దేవుడు ప్రభువును లేపెను ఆయన శక్తితో మనలను కూడా లేపును అంటే ఎట్లా అంటే దానికి సాదృశ్యమే బాబ్ క్రీస్తు ఏసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను చూడండి ఎంత గొప్ప ధన్యత ఆయన జయించిన తండ్రి కుడిపార్శ్వ మందు కూర్చున్నాడు ఇప్పుడు నువ్వెక్కడ ఉండాలా అక్కడే ఉండాలి కదా నీ స్థానం అక్కడ ఉండాలా నీ స్థానము నరకంలో ఉండాలా తీర్మానం ఎవరిది మీకు స్వేచ్ఛనిచ్చండు మంచి చెడులు ఇప్పుడు ఆలోచించు నువ్వెక్కడ ఉండాలని ఇష్టపడుతున్నావు ఆయనతో పాటు నువ్వు జయించిన తండ్రి కుడిపార్శ్వమందు నువ్వు కూర్చుంటావు అక్కడ కూర్చుండబెట్టిన నిన్ను నీ స్థానాన్ని నువ్వు ఎక్కడికి పోగొట్టుకుంటున్నావు ఒకప్పుడు నీ స్థానం అక్కడునింది నరకంలో అక్కడ అగ్ని ఆరదు పురుగుజావదు అక్కడ ఏడుపును పండ్ల కోరికటే నువ్వు అది వేదనకరమైన స్థలం వేదనకరమైనది యాతన బాధ అలాంటి స్థితిలో ఉన్న నిన్ను చూసి జాలిపడి కనికిరపడి ప్రేమించి నిన్ను రక్షించుకుంటే ఆయన కృప ద్వారా నువ్వు రక్షించబడితే ఆయనతో పాటు కూడా నువ్వు లేచిన వాడివి ఏసుక్రీస్తు విశ్వసించి బాప్తిష్మం పొందడం ద్వారా ఆయనతో పాటు లేపబడి ఆయనతో పాటు నేను పరలోకమందు నిన్ను కూర్చుండ పెడితే ఈరోజు మనుషులు ఎక్కడున్నారు ఎక్కడ కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు చూడండి ఎంత గుడ్డితనము ఎంత అవివేకము ఈరోజు నేను యేసు ప్రభున్ని నమ్మిన వాడిని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన దేవుడు ఆయన నమ్మి విశ్వసించడం ద్వారా నా పాపాలన్నీ క్షమించబడ్డాయి ఆయన మరణంలో నేను పాలు వాడిని నేను బాప్తిజం పొందడం అంటే నేను కూడా ఆయనతో పాటు ఆయన మరణంలో పాలు అన్నట్టు ఆయనతో సమానమైన భావం నాకు అనుగ్రహించండి అంటే ఐక్యత ఇచ్చిండు అంత గొప్ప ధన్యత దేవుడు నాకు అనుగ్రహిస్తే నాకున్న చిన్న చెడు బుద్ధి వల్ల చెడు అలవాట్ల వల్ల నేను రక్షించబడిన వాడిని నేను పాపాల నుంచి తీర్పు పొంది విడుదల పొందిన వాడిని పరిశుద్ధపరచబడిన వాడిని నూతనమైన నూతనంగా మారిన వాడిని అలాంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి నా స్థితిని మార్చుకుంటున్నాను ఎంతగా నా స్థితిని నేను దిగజార్చుకుంటున్నా ఆ దిగజారిపోతే స్థితి ఇంకా అనగారిపోతుంది కదా అని ఈరోజు మనుషులు ఆలోచిస్తున్నారా అలా ఆలోచించే వాళ్ళు దేవునికి విరోధమైన పని నువ్వు ఎట్లా చేస్తావు దేవుని మాట వింటవే తప్ప దేవుని మాట విని దేవునికి లోబడతావే తప్ప దేవునికి విరోధంగా దేవునికి తిరుగుబాటుగా దేవుడి చెప్పిన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఎట్లా జీవిస్తావు నీ ఇష్టం ఒకప్పుడు రక్షింపబడకమనుపు ఇప్పుడు తండ్రి ఇష్టం కదా నువ్వు ఎట్లా ఉండాలన్నది చూడండి కాబట్టి ఎఫ్ఎస్ఎల్ పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు ఏంది ఆ కృప ఏంది ఆ విశ్వాసము ఇదే నా పాపంలో నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు మృతి పొందిండు సమాధి చేయబడ్డాడు మూడో దినంలో లేపబడ్డాడు నశించిపోతున్న నన్ను వెదక రక్షించుకోవడానికే ఇంతగా దేవుడు సెలువు మీద ఆ మ్రాణి మీద ఆయన ప్రయాసపడి పాపినేన నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన రాజ్యంలో నేను ఉండడానికి నేను నరకంలోకి పోకుండా ఉండడానికి ఆ నమ్మకము విశ్వాసము ఆ విశ్వాసము ఉంది కాబట్టి నువ్వు యేసు ప్రభుని నమ్మినావు కాబట్టే ఆ విశ్వాసము దేవుని ఎదుట నువ్వు కనబరిచినావు కాబట్టి ఆ విశ్వాసమే నీ తప్పులు నీ అతిక్రమములు నీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకునేలాగా చేసింది కాబట్టే అప్పుడే నువ్వు మారు పొంది నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో నీ పాపాలు అతిక్రమంలో అన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీ పాపాలకు ప్రాయచిత్తము నొందినవదారే ఈ కృప ద్వారా రక్షించబడ్డావు అన్నట్టు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇది వరం ఉచితంగా వచ్చింది ఎంత అదే కదా పేత్ర ఏమంటాడు మీరు మారు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము ఏసుక్రీస్తు నామమున బాప్తిష్మము పొందుడి బాప్తీష్మం పొందుడి ద్వారా మొదట ఏం వరం కలుగుతుంది రక్షణ వరం కలుగుతుంది అన్నట్టు తర్వాత పరిశుద్ధాత్మ వరం పొందుదుడు అన్నాడు ఎందుకు రక్షణ అంటే ఆయన పరిశుద్ధుడు నీలో పాపం ఉంటే నీలో ఎట్లా దేవుడు నివసిస్తాడు నువ్వు ఎట్లా ఆయనతో పాటు లేపకుండా ఆయన సన్నిధులు ఆయనతో పాటు కూర్చుంటావు నీ పాపాల నిమిత్తం చనిపోకుండా కాబట్టి ఇది మీ వలన కలిగినది కాదు ఎందుకంటే మనలో ఎవడు ఆ రీతిగా ప్రయాస పడలేదన్నట్టు లోకంలో ఎంత వాళ్ళైనా కానీ ఇది దేవుని వరమే ఆయన కరుణా సంపన్నుడై ఉండి ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు కాబట్టే ఆ ప్రేమ ఇంతగా నీ పట్ల నా పట్ల ప్రయాస పడింది ఈ వరం మనకు కలిగింది ఈ గొప్ప ధన్యత భాగ్యం అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు ఏం క్రియ మూలంగా అంటే నువ్వు నేనేం చేయలేదు కదా చేసిన వాడు ఏసుక్రీస్తు ప్రభు అక్కడే అన్నట్టు కాబట్టి గలతీ పత్రికలో మూడో అధ్యాయము ఇరవై వచనంలో అంటే యేసుక్రీస్తు ప్రభు మొదట ఈ లోకానికి ఎందుకు వచ్చిండు మరణించిండు ఆ మరణాన్ని పాప్తిత్వం పొందడం ద్వారా ఆయన మరణాన్ని మృత్యువుని జయించిండో ఎట్లా జయాన్ని పొందిండో ఆయన మూలంగా విశ్వసించడం వల్ల ఆ జయం మనకు అనుగ్రహించబడింది ఏ స్థితిలో ఉన్న నిన్ను ఏ స్థితికి నిలబెట్టిండో దేవుడు చూసినాం ఇప్పుడు కలతి పత్రికలో మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటే ఎప్పుడైతే నువ్వు మారు నిమిత్తం ప్రతివాడు ఏసు నామమున బాప్తిస్మం పొందుతుడు అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అంటే బాప్తిస్మం పొందిన వెంటనే నీలో ఎలాంటిది ఉండదన్నట్టు అపవిత్రత ఎలాంటి జారత్వము ఎలాంటి లోభత్వము ఎలాంటి కాముకత్వము ఎలాంటి విగ్రహారాధన వ్యభిచారము వేష గమనాలు అల్లరితో కూడిన ఆటపాటలు తాగుడు విగ్రహారాధన ఇవేవి నీలో ఉండవన్నట్టు నువ్వు నూతన శిశువు వలె మారి పరిశుద్ధపరచబడిన వాడివి కాబట్టి చూడండి మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు కొలశీలుకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎట్లా మనం యేసుక్రీస్తు ప్రభులో లేపబడతామంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామంన బాప్తిస్మం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం ఏమైన వాళ్ళము ప్రభు ఎట్లా లేపిండు లేపిండో ఆయనను విశ్వసించడం ద్వారా మనలందరినీ లేపి కూడా ఆయన ఎక్కడ కూర్చొని పెట్టిండో పరలోకం అందు కూర్చుండబెట్టిండు అదే చెప్తుండే పౌరు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అన్నాడు అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు కాబట్టి ఎక్కడ మనం వెతకాలంట పైనున్న వాటినే వెతకాల అది దేవుని సంబంధమైనది ఏదైనా కానీ ఆత్మ సంబంధమైనది ఏదైనా కానీ ఆత్మ ఫలములకు సంబంధించింది ఏదైనా కానీ ఆత్మవరములకు సంబంధించింది ఏదైనా కానీ ఆత్మీయతలోకి నడిపించేది ఏదైనా కానీ దానిని మనం వెతకాల అంటే నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలా ఆత్మలు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే నీ ధనం పరలోకంలో కూర్చుకోవాలంటే నువ్వు వెతకాలన్నట్టు అంటే ఆత్మ సంబంధంగా ఉండే ప్రతి వాటికి దానికి సాదృశ్యమే నువ్వు పైన వాటిని వెతకడం అన్నట్టు శరీర సంబంధమైన సాదృశ్యమైనవన్నీ వెతకడం అంటే భూలోక సంబంధమైన వాటికి సాదృశ్యం అన్నట్టు కాబట్టి దేవుడు మనల్ని ఆత్మస్వరూపులుగా మార్చుండి కదా మరొక మందు ఆయనతో పాటు మనం కూర్చున్న వాళ్ళం అంటే మనం ఆత్మ సంబంధులం కదా శరీర సంబంధులం కాదు కదా కాబట్టి ఆత్మ సంబంధమైన వాటి పట్ల నువ్వు వెతకాల ఆత్మ వరాలే కానీ ఆత్మ ఆత్మకు సంబంధించినది ఏవైనా దేవుడు కూడా ఆత్మస్వరూపి అయిన దేవుడే కదా ఆయనని వెతికే విషయంలో అయినా కాబట్టి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకొడి ఒకప్పుడు పెట్టుకున్నాం అదే అంటాడు పౌలు మునుపు శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోలు నెరవేర్చుకొనుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అనుసరించి మునుపు నడుచుకున్నామంట మునుపు అంటే ఎప్పుడు రక్షింపబడక మునుపు అన్నట్టు అంటే నువ్వు రక్షింపబడక మునుపు ఏసుక్రీస్తు ప్రభుని ఎరగక మునుపు ఏసుక్రీస్తు ప్రభుని తెలియక మునుపు ఏసు ప్రభు విశ్వాసం ఉండక రక్షింపబడక బాప్తీస్మం పొందక మునుపు మనం అలాంటి వాళ్ళమే అన్నట్టు అప్పుడు మన మనసు ఏది చెప్తే అదే చేసినాం మన శరీరంలో ఏది కలిగితే అదే చేసింది అది మంచా చెడు అనేది మనం ఆలోచించలా మనకి మంచనిపిస్తే చేసినాం మనకి చెడు అనిపిస్తే చేయ అంతా మన ఇష్టంగా ఉన్నాం అది ఎప్పుడు రక్షింపబడక మునుపు కాబట్టి మునుపట్టి ప్రవర్తన విషయంలో చెడిపోవు మనసు కలిగని కూడా అంటాడు పౌలు అంటే ఎప్పుడు రక్షింపబడక మునుపు కాబట్టి నువ్వు రక్షింపబడక మునుపు భూలోక సంబంధమైన మనసు నువ్వు కలిగి ఉండొచ్చాము అప్పుడు నువ్వు పాపంలో జీవించుండొచ్చాము ఎప్పుడైతే యేసుప్రభుని నువ్వు ఎరిగినావో ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయనలో ఎలాంటి అపవిత్రత లేదు అపవిత్రతకి ఆయన దగ్గర చోటే లేదు పాపానికి ఆయన దగ్గర చోటే లేదు కాబట్టి ఆయన దగ్గర చోటు ఉండాలంటే నువ్వు పరిశుద్ధం కాబట్టి యేసు నమ్మడం వల్ల నువ్వు బాక్తిస్మం పొందడం వల్ల నువ్వేమైనా పరిశుద్ధంగా మార్చుపడినావు అలాంటి నువ్వేం చేయాలా పైనన్న వాటి మీద నువ్వు మనసు పెట్టాలి భూలోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకొని కొడి అంటుండు చెప్పండి పైన వెతికే వాళ్ళెవరు పరలోకవాసులు కింద ఉన్న వెతికే వాళ్ళెవరు భూలోకవాసులు ఇప్పుడు నువ్వు నేను ఎవరు రక్షింపబడిన వాళ్ళందరం పరలోక వాసుల భూలోకవాసులమా మనం పరలోక వాసులమైతే పైన వాటిని వెతకాల దేవుని చిత్తం నా పట్ల ఏంది పూర్ణంగా గ్రహించమన్నాడు ఎట్లా గ్రహించాలా భూలోకంలో వెతికితే తెలుస్తుందా పరలోకంలో పోయి తండ్రి దగ్గర వెతికితే తెలుస్తుందా ఆయనతో పాటు కూర్చుండబెట్టినాం కదా నేను ఆ స్థితికి వెళ్ళలేదు మనం ఆయనతో పాటు పరలోకం అందు మనం కూర్చుండబెట్టిన వాళ్ళం నీ పక్కనే ప్రభు ఉన్నప్పుడు నువ్వు అడగాలి కదా నా స్థితి ఏంది ఆ భూలోకంలో నన్ను నిలబెట్టిన దేని నిమిత్తం నేనేం చేయాలి అక్కడ నీ పని అని అడగాల లేదా చూడండి మనం ఎట్లా అడగలుగుతున్నాం తర్వాత ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారి లాగా ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైందా కావో పరీక్షించమన్నాడు చెప్పండి ను శరీర సంబంధిలాగా భూలోక సంబంధమైన వాడికి ఉంటే ఆత్మ సంబంధమైన వాడికి ఎట్లా వాటిని పరీక్షించగలరు ఆత్మలో ఉండి ఆత్మలో జీవించే ఈ ఆత్మ దేవుని సంబంధమైందా కాదా పరీక్షించగలరు శవకుడే కావచ్చు అరవై ఏళ్ళు ఉండొచ్చు డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు యాభై ఏళ్ళు ఉండొచ్చు నువ్వు బిషబ్ అయి ఉండొచ్చు రెవరెండు అయి ఉండొచ్చు ఈ లోకంలో ఎంత పెద్ద డినామినేషన్ అయినా నువ్వు అయ్యి ఉండొచ్చు ఈ లోకస్తులకి నువ్వు గొప్పవాడివేమో నువ్వు భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవుని దృష్టికి నువ్వు ఒక వెర్రివాడి అన్నట్టు చూడండి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వాళ్ళ వయసును బట్టి లేదా వాళ్ళు కలిగి ఉన్న ఆ యొక్క బట్టో వాటిని బట్టి వాక్యం వింటామా వాళ్ళు చెప్పే మాట వాళ్ళ ఉన్న ఆత్మను బట్టి వివేచించి ఆ బోధను గ్రహించి విశ్వసించి తీసుకుంటామా ఈ వివేచన నీకు కావాలంటే నువ్వు శరీర సంబంధి వల్లే ఎట్లా ఆత్మల వివేచన నాకు అని నువ్వు తండ్రిని పైననా ఆయన నా ఈ రోజు క్రైస్తవ్యంలో గుడ్డితనం మరీ ప్రాముఖ్యంగా సేవకుల్లో గుడ్డితనం అన్నట్టు దేవుడు ప్రతి ఆత్మను నమ్మొద్దు పరీక్షించమంటే ఈరోజు మనుషులు ఏం పరీక్షిస్తారంటే ఇతనికి సంఘం ఉందా ఇతని యొక్క విధానం ఇవి చూస్తున్నారు ఈ లోకస్తులు చూసే లక్షణాలు ఈ భూలోకస్తులు పరలోకస్తులు కాదు పరలోకవాసి ఆత్మను వివేచిస్తాడు ఈ ఆత్మ దేవుని సంబంధమైందా కాదా అన్నదే చూస్తారే తప్ప వాడి వయసును చూడరు వాడి ఆస్తిని చూడరు వాడి డినామినేషన్ చూడడు వాడు కలిగి ఉన్నది ఏది చూడరు వాడి ఆత్మను వివేచించి ఇది దేవుని మూలంగా కలిగేది ఈయనలో సత్య స్వరూపి అయిన ఆత్మ ఇతంలో ఉంటే ఇన చెప్పే మాట సత్యమైతే వాడు చిన్నవాడైనా నేను లోబడాల ఎవరికి వాక్యానికి మనిషి కాదన్నట్టు ఈరోజు ఎక్కడుంది క్రిస్టియానిటీలో ఎంత దౌర్భాగ్యము గుడ్డితనము అంటే ఎందుకంటే వీళ్ళు పైన వాటిని ఎప్పుడు వెతకలు భూలోకంలో వెతుకుతారు అన్నట్టు భూలోకంలో ప్రయాస పడుతుంటారు అన్నట్టు ప్రభునందు ప్రయాసపడరు చెప్పేది మాత్రం నామం ఏసు క్రీస్తు నామే చేసేదన్నీ ఆయనకి విరోధమైన కార్యాలే ఆయనకి విరోధమైన క్రియలే తప్ప దేవునికి అనుకూలమైనవి ఏవి చేయరు కాబట్టి నువ్వు నేను ఎవరిమైనా కానీ నువ్వు పైన వాటిని వెతకాల ఆత్మ ఫలాలు నీకు అనుగ్రహించబడాలంటే నువ్వు పైన వాటిని వెతకాలి ఆత్మవరాలు నీకు కలగాలి నీ దేవునితో మాట్లాడాలా కాబట్టి ఆయనతో మాట్లాడే భాష వరం నాకు కావాలా ఈ లోకంలో వెతికితే ఎవరు ఇస్తారు బ్రదర్ నాకు ఇది ఈ మంట ఇవ్వగలుతడా లేదా పలాని స్థలంలో వెళితే ఇది నాకు దొరుకుతుందంటే డబ్బులు వెచ్చించి కొనుక్కొచ్చుకుంటామా లోకంలో వండుకోలేక కర్రీస్ కోసం పోయి కష్టపడలేక సోమరిలాగా అయిపోతున్నాం కాబట్టి ఏమాత్రం కష్టపడలేక పోయి కొనుక్కొని తింటున్నావు ఇది సుఖంగా వచ్చే రక్షణ ఇచ్చిండు మిగతాదంతా నువ్వు ప్రయాసపడితేనే పొందుకుంటావు అన్నట్టు నీకు రక్షణ భాగ్యం ఇచ్చిండు తర్వాత ప్రతిదీ నువ్వు ప్రాయాసడాల దేవుని సన్నిధులు ఆయన సన్నిధిలో వెతుకులాట చేయాలి కదా పలాని స్థలంలో పలాని చోట దొరుకుతుందంటే కాదు కదా ఇది కాబట్టి పైన వాటినే మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి ఎందుకు ఏల మీరు మృతి పొంది నువ్వు చనిపోయిన నువ్వు పాపముకి తీర్పు తీర్చి నిన్ను పరిశుద్ధపరిచిండు దేవుడు నీ అతిక్రమాలు క్షమించిండు నీ పాపాలు క్షమించిండు మరలా ఎందుకు తీర్పు తీరుస్తుంటే నువ్వు రక్షింపబడి నింబడే నువ్వేం పరలోక రాజ్యం పోలేదు కదా నీ నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేదు కదా కాబట్టి ఎందుకు సొంత రక్షణను కొనసాగించుకోవాలా భయంతో వణుకుతో రక్షింపబడితే అయిపోయిందా దాన్ని కొనసాగించుకోవాలంటే మరలా పాపం చేయొద్దు మరలా ఒకప్పుడు కలిగిన మునుపటి జీవితంలోకి పోవద్దు ఒకప్పుడు నీలో చెడుతన ముందేమో ఒకప్పుడు చాలా మంది చూస్తే వాళ్ళు కలిగి ఉన్నాయి ఏదైనా చెడు అలవాట్లు అది తాగుడైనా సిగరెట్లైనా ముందైనా ఏదైనా తిండి పట్లయినా కావచ్చు ధనం పట్లైనా కావచ్చు ఒకప్పుడు ఉన్నాయేమో కానీ ఏసుప్రభుని నమ్మితే ప్రభా నా పాపాలు క్షమించు అతిక్రమంలో క్షమించు అని నువ్వు ప్రభునందు ప్రాయచిత్తం నొందితివే పరిశుద్ధపరచబడి నువ్వు ఎట్లా మరలా మునుపట్టి విధానంలోకి వెళ్ళి మరలా పాపం చేస్తావు అంటే నీలో జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా నువ్వు జ్ఞానం చొప్పున నడుచుకునే నేను చనిపోయిన వాడిని చనిపోయిన వాడికి ఒకప్పుడు ఉన్న కోరికలు ఆశలు ఎందుకు వస్తాయి నాకు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు ఇంకా చనిపోలేదన్నట్టు నువ్వు యేసు ప్రభులో జీవించేవాడివైతే ఈ లోకరీతిగా ఎప్పుడో చనిపోయేవాడి చెప్పండి మనమంతా చనిపోయిన వాళ్ళమే కదా మనమంతా యసు క్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించడం ద్వారా మనమంతా అంత కూడా పాతి పెట్టబడి దేవుడు ఎట్లా ఆయనను లేపిండో ఆయన ప్రభావం అందు విశ్వసించడం వల్ల మనం కూడా లేపబడిన కదా అలాంటి భూలోక సంబంధమైన వాటి మీద మనసు ఎందుకు పెట్టుకుంటున్నా భూలోక సంబంధమైన వాటి మీద మనసు అందులో నీ అమ్మ ఉండొచ్చు నీ అన్న ఉండొచ్చు నీ తల్లిదండ్రులు ఉండొచ్చు నీ భార్య ఉండొచ్చు నువ్వు చేసే ఉద్యోగం ఉండొచ్చు నీ బిడ్డలు ఉండొచ్చు నీ డబ్బు ఉండొచ్చు నువ్వు తిని తినక పిసినారుతనంగా జాగ్రత్త పడిన సొమ్ము ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు నాకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు నాకన్నా వాటిని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో అది ఎంత విలువైనదైనా అది ఎంత ఈ లోకస్తుల దృష్టికి అది ఉన్నతమైనదైనా నా దృష్టికి అది వెరితనమే నన్ను ప్రేమించడం కన్నా ఈ లోకంలో ఏది గొప్పది కాదు అంటాడు యేసుక్రీస్తుపురం ఎందుకు యోగ్యుడు ఆయన కాబట్టి ఆయన ఈ లోకంలో యోగ్యుడు ఆయన మహిమకు ఘనతకు అర్హుడు ఆయన నువ్వు నేను స్తుతించడానికి అర్హుడు ఎంత జయము మనకు అనుగ్రహించండు మనం చెల్లించే ప్రతి స్తోత్రానికి ఒక్క ప్రభువైన అయినా ఏస్తు కాబట్టి ఎలా మీరు మృతి పొంది మనమంతా చనిపోయిన వాళ్ళమే కదా మనమంతా పాపం నిమిత్తం ఆయన ద్వారా తీర్పు పొందిన వాళ్ళమే కదా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది నీ జీవము దేవుడు దాచిపెట్టిండ మనము మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు కాబట్టి రోమపత్రికలో అపోస్తుడైన పౌలు చెప్తుండో ఆరో అధ్యయమ ఓట వచనంలో అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అట్లనరాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము చెప్పండి దినదినము చనిపోవచ్చున్నాను క్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు గొరి అిల్లను నేను బతుకుతే బడిన గొర్ర పిల్లను ఇట్లా పాట పాడుతున్నాం కానీ దినదినం ఎక్కడ చనిపోతున్నాం మనం దినదినం అంతకంతకు చెడిపోతున్నాం తప్ప దినదదినము ఆయనలో ఈ లోకంలో చనిపోయి ఆయనలో బతికే పడివైతే నీ విధానము నీ క్రమము అది కనిపిస్తుంది కదా యసు ప్రభు క్రమం కనిపించట్లేదా బైబిల్లో అపోస్తుడైన పౌలు యసు ప్రభు యొక్క శిష్యులు బైబిల్లో ఎంతో మంది వాళ్ళ జీవితము వాళ్ళ సాక్ష్యము వాళ్ళకు కలిగిన విశ్వాసము వాళ్ళ కలిగి ఉన్న ప్రవర్తన ప్రతిది తేటగనే పెట్టింది కదా దేవుడు ఏది మరుగుపరచలేదు కదా అలాంటి విధానం ఈరోజు నీలో నాలో మనలో కనిపిస్తుంది అప్పుడు ఎట్లా నువ్వు దినదినము చనిపోతున్నావు పాట పాడుకొని అపద్దిక్కులం అయిపోయాను యేసుప్రభుని నమ్మి ఆయన మూలంగా జయము పొంది మరలా ఆ జయాన్ని ఆ విజయాన్ని తీసుకెళ్లి సైతానికి పెట్టి పాపం చేసి అట్లా మరలా దేవుని సన్నిధిలో అపద్దిక్కులుగా పాట పాడుతున్నావు పథకు తేబడిన గొర్రెపిల్లంటే ఏసుప్రభు కదా ఎట్లా జీవించిండు మనం అట్లా ఉన్నామా కాబట్టి పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదు నువ్వు జీవించాల్సింది క్రీస్తు యేసులోనికి బాప్తీస్మం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకున్నామని నడిపోవులు కాబట్టి క్రీస్తును ధరించుకుంటే నువ్వు క్రీస్తులాగా జీవించాల క్రీస్తు యేసులోనికి బాప్తిష్మము పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిష్మము పొందితమని మీరు ఎరుగరా ఎందుకు మీరు ఎరుగరా అని మరలా జ్ఞాపకం చేస్తాడు ఏమైపోయినారు మోసపోయి దృష్టి దొలగి బ్రుడ్డివారైపోయినారన్నట్టు అందుకు మీరు ఎరుగరా అంటే ఎందుకు మరలా చెప్పాలా పావులు మీకు తెలియదని కాదు తెలుసు ఏమైనావంటే దూరదృష్టి లేని ఈ సంఘం అట్లా తయారైంది ఈరోజు మనుషులు అట్లా తయారైపోతున్నారన్నట్టు నేను పాపాల నుంచి విడుదల పొందిన నా పాపముల నుంచి ప్రాయచితం పొందిన ప్రభు యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరింపబడి నూతన పరచబడిన నేను ఏసుక్రీస్తుతో ప్రభుతో పాటు లేచి పరలోక మందు కూర్చున్న వాడిని నేను పరలోకవాసిని కానీ భూలోకవాసిని కాదు నేను పైనన్న వాటిని వెతకాలేదప్ప భూలోక సంబంధమైన వాటి మీద మనసు నాకు ఉండొద్దు ఈరోజు ఎందుకు ఉంది నీకు మనసు నువ్వు కలిగి సంపద ధనం పట్ల నీకు మనసు ఉంది చూడండి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులోకి బాప్తిస్మం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించిండో తెలిస్తే ఇక మీదట మనం పాపం చేయం చేసినమంటే నువ్వు దినదినము చనిపోతలేదన్నట్టు ఒక రీతిగా చనిపోయి నువ్వు ప్రభువులో లేవన్నట్టు ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితేమని మీరు ఎరుగరా భోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగవచనంలో కాబట్టి తండ్రి మహిమ వలన ఎవరి మహిమ వలన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో యేసుక్రీస్తు ప్రభు ఎట్లా ఎందుకంటే మరణము ఆయనని బంధించి ఉంచలేకపోయింది మరణానికి అది అసాధ్యం కాబట్టి తండ్రి ఏం చేసిండు మరణ వేదనలు తొలగించి ఆయన లేపాడు అదే మాట మరలా మరలా పౌలు ఆ రోమ పత్రిక చెప్పిన కొరంది పత్రిక చెప్పిన కొలసీ పత్రిక చెప్పిన ఎఫెసి పత్రిక చెప్పిన మనకు చెప్పిన దాని అర్థం ఏంటంటే నువ్వు చనిపోయిన వాడివి నీ పాపముల నిమిత్తం నువ్వు రక్షింపబడిన వాడివి మరలా ఎలా ఇల్లొక రీతిగా నువ్వు జీవిస్తావు కాబట్టి తండ్రి మహిమ క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిను అలాగే మనమును కాబట్టి నూతన జీవము పొందిన వారమై నడుచుకునున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి కాబట్టి మీరు మృతి పొంది తిరి జీవము దేవుని యొద్ దాచబడింది అని ఎఫ్ఎస్సి పత్రికలో పావులు చెప్తున్నాడు కాబట్టి మనమంతా మరణంలో పాలు పొందినము ఆయన మరణంలో పాలు పొందడం ద్వారా ఆయన పొందిన జయాన్ని ఆయన నమ్మి విశ్వసించడం ద్వారా ఆ జయము దేవుడు మనకు అనుగ్రహించిండు కాబట్టి మనం చెప్పాలా దేవునికే అంటే యేసుక్రీస్తు ప్రభుకే స్తోత్రము కలుగును గాక ఎందుకంటే యోగ్యుడు అతడొక్కడే నువ్వు స్థుతించడానికి నువ్వు గణపరచడానికి నువ్వు మహిమ పరచడానికి ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అరుగుడు ఈ లోకంలో ఎవడును అంత యోగ్యుడు కాదు ఈరోజు చెప్పండి ఆయన యోగ్యుడైతే నువ్వు మనుషులని ఎందుకు గొప్పగా చెప్తున్నావు వేషధారి అంటుండే దేవుడు రోజు ఎవరు యేసు ప్రభుని మించిన యోగ్యుడు ఈ లోకంలో ఉన్నాడా ఒక్కడన్నా అలాంటప్పుడు ఆయన కన్నా ఎక్కువగా నువ్వు మనిషిని ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నావు నీ హృదయంలో నీ జీవితంలో నువ్వు ఒక వేషధారకుడు ఒక విగ్రహారాధికుడి నువ్వు పర్లోక రాజ్యాంగంలోకి నువ్వు ప్రవేశించలో మండుతున్న అగ్నిగొండంలోకి నువ్వు పాలు పొందుతు యేసుక్రీస్తు ప్రభు కన్నా మహిమ ఘనత అర్హుడైన ఆయనను పక్కన ఈ లోకంలో ఉన్నవాడు ఎవడైనా కానీ వాడిని గొప్ప చేసే ఒక విగ్రహారధికుడు ఆయనను పక్కన ఈ లోకంలో ఉన్న గొప్పగా చేసి ప్రేమించే ప్రతి ఒక్కరూ వేషధారకులు ఎందుకంటే ఆయన ఒక్కడే యోగిడు ఎందుకు ఆయన పడిన బాధ ఆయన పడిన శ్రమ నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్త మానివాల పట్ల ఎవరు పడలేదు ఆ బాధ ఎవరు పడలేదు ఆ శ్రమ అంత బాధ అంత శ్రమ నీ పట్ల పడినవాడు నిన్ను రక్షించుకున్న వాడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినవాడు నీకు జయాన్ని అనుగ్రహించిన వాడు నువ్వు కొనియాడడానికైనా కీర్తించడానికన్నా స్థుతించడానికన్నా ఇతరులకు చెప్పడానికైనా ఒక్కడే యోగ్యుడు ఆయనే ప్రభువైన యేసు ఆయన ఒక్కడే కాబట్టి రోమాపత్రికలో ఆరో అధ్యాయం ఐదో వచనంలో మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్య ఆయనతో ఐక్యము గలవారమై ఏమనగా మన మిను పాపమునకు దాసులు కాకుండాటకు చిన్న అలవాటే ఒకప్పుడు నాకు ఆ చిన్న అలవాటే ఇప్పుడు నేను చెడిపోతున్నాను ఏం మేలు నీ జీవితంలో నేను కలిగి ఉన్న చిన్న చిన్న విధానాలే ఒకప్పుడు నాలో ఉన్న పాత జీవితం అన్నట్టు సమస్తము గతించ పాతవి గతించను ఇవిగో సమస్తము కొత్తవాయినట్టు పాతవి గతించిన అంటే ఒకప్పుడు పాపిష్టి జీవితం నీలో ఉందేమో పాపిష్టి అలవాట్లు పాపిష్టి తలంపులు పాపిష్టి హృదయం నీలో ఉందేమో పాపిష్టి జీవితం నువ్వు కలిగి ఉన్నావేమో దేవునికి లోబడకుండా దేవుని ఎందు భయము భక్తి నమ్మకము విశ్వాసము లేకుండా దేవుని నిరీక్షణ లేకుండా ఈ లోకంలో ఉన్న చెడుతనం నీలో ఉందేమో చెడు అలవాట్లు నీలో ఉన్నాయేమో వాటి నుంచి ఆ దాసుడు అయి ఉన్న ఆ యొక్క బంధకాల నుంచి నిన్ను దేవుడు విమోచించి నిన్ను రక్షిస్తే మరలా దానికి ఎట్లా నువ్వు దాసుడు అవుతావు ఏసుక్రీస్తు ప్రభువుకి దాసుడు పాపానికి ఎట్లా దాసుడు అవుతావు నువ్వు ఈరోజు దేనికి దాసుడుగా ఉన్నాం మనం క్రీస్తుకు ఉన్నామా పాపానికి పాపం సైతాన్ వాడు నిన్ను ప్రేరేపిస్తుంటాడు నీ పాత అలవాట్లని అయిపోయినావు అవకాశం ఇచ్చిన పడిపోయినావు దేవుని సన్నిధిలో నిలబడుతున్నావు వేషధారకుల వల్లే ఏం మేలు నీకు నీ పట్ల ఎట్లా దేవుడు కనుదృష్టి ఉంచగలడు నీ జీవితము వంకరలాగా ఉంటే నీ బుద్ధి వంకరలాగా ఉంటే కాబట్టి ఏమనగా మన మికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగున్నట్లు మన ప్రాచీన స్వభావం ఒకప్పుడు నీవు కలిగి ఉన్న స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన నీ చూడండి ఒకప్పుడు నువ్వు చేసిన శరీరం యొక్క కోరికలు మనసు యొక్క కోరికలు నీ ఇష్టానుసారమైన కోరికలన్నీ యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డాయి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిడు పాపముల నిమిత్తమే కదా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద రాణు మీద మోసేడు మన పాపముల నిమిత్తమే కదా ఇది నీకు తెలుసు కదా తెలిసినాకనే కదా నమ్మడు నమ్మిన అట్లానే వెంబడించడం అట్లానే రక్షణ పొందింది మరలా ఎట్లా పాపానికి దాసుడు చెప్పు నువ్వు జ్ఞానివా అజ్ఞానివా నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిహీనుడువా నీ జీవితం ఎట్లా ఉంది ఈ రోజన్నా నీ జీవితాన్ని ప్రభు నందు అట్లా చూసుకుంటున్నావా ఉట్టి అద్దంలాగా వాక్యాన్ని చూసుకొని వినిపోతే నీ జీవితం మారుతుదా కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో చనిపోయిన వాడు ఎవరు మీరు మృతి పొంది తిరిగి ఏసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి ఏసుక్రీస్తు నామమున పాప్తిస్మం పొందిన మనము చనిపోయిన వాళ్ళం దేని నిమిత్తము పాపముల నిమిత్తం చనిపోయి పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మీకు తీర్పిచ్చండు మీ పాపాలు క్షమించండు మీ అపరాధములు క్షమించండు నీ దోషములు క్షమించండు ఎంత గొప్ప యోగ్యత ఆయన బిడ్డగా వారసుడుగా నిన్ను మార్చుకున్నాడు కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటే ఎట్లా ఏసు క్రీస్తు ప్రభుత్వం చనిపోతామంటే బాప్తీష్మం అన్నట్టు నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఎందుకు మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యం అన్నాడు అపస్తుల కార్యంలో కాబట్టి మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము దినదినము చనిపోయి క్రీస్తులో బ్రతుకుతున్నామంటే నువ్వు పాపముల నిమిత్తము చనిపోయిన వాడివి పాప విముక్తుడివి అంటే పాపము నుంచి నీకు విముక్తించి విమోచించిన వాడు ప్రభువైన ఏసు క్రీస్తు అన్నట్టు అలాంటి నిన్ను విమోచించి నీ పాపాలు క్షమించి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం అనుగ్రహించి నిన్ను నూతన పరిచి నిన్ను పరిశుద్ధ నువ్వు మరలా పాపానికి ఎట్లా దాసుడు అవుతావు చెప్పండి ఈరోజు మనం ఎంతమంది మన హృదయ స్థితి ఎట్లా ఉంది ఒకప్పుడు నీలో ఉన్న గుణగణాలు మరలా నీళ్ళ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే నువ్వు దినదినము చనిపోయినవాడివా దినదినము దినదినము నువ్వు దిగజారిపోయినవి కాబట్టి చూడండి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనంలో ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిను ఆయన జీవించు చూడ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు ఒకసారే చనిపోయింది మనం కూడా ఒకసారే రక్షింపబడతాం కదా మన పాపముల నుంచి తర్వాత సొంత రక్షణను మనం కొనసాగించుకోవాలి ఎట్లా ఇదే దేవుని విషయమై అంటే ఏసు క్రీస్తు ప్రభు విషయమై నువ్వు జీవించాల అటువలే మీరును పాపము విషయమై మృతులు గాని దేవుని విషయమై క్రీస్తు ఏసునందు సజీవులు గాను మిమ్మను మీరే ఎంచుకునడి కాబట్టి శరీర దురాశలకు ఏ ఆశలంట శరీర దురాశలు మంచి ఆశ కాదంట కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలని ఇకుడి చెప్పండి పాపము నీలో ఎల అంటే అవకాశం ఎవరు ఇవ్వాలా నువ్వు ఇవ్వాలి నేను గ్రహించిన నేను భయపడితే భయమే జరుగుతుంది ఎందుకు అపవాదికి చోటు నేను పిరికి ఉంటే వాడు వస్తాడు నాలో ద్వేషం కలిగిందంటే వాడికి అవకాశం నాలో కోపం వచ్చిందంటే వాడికి అవకాశం అవకాశం ఎవరు కల్పిస్తున్నారు పాపం నీలో వచ్చి ఏలడానికి నువ్వు నీ వంకర వంకర త్రోభ మారకపోవడం వల్ల అంటే నీ శరీర దురాశలు నువ్వు లోబడుతున్నావు అన్నట్టు తినాలనిపిస్తే పోయి తింటాం అది మనకి మేలా కీడు అనేది ఆలోచించం తాగాలనిపిస్తే తాగుతారు పోయి తిరగాలనుకుంటే తిరుగుతారు ఇష్టానుసారంగా జీవించాలంటే ఎందుకు శరీర దురాశ దానికి లోబడి నీ జీవితంలో ఎంత గొప్ప యోగ్యత ధన్యతను పోగొట్టుకున్నావు ఎంత గుడ్డి వాళ్ళు ఈరోజు మనుషులు ఎంత దూరదృష్టి లేని వాళ్ళు వీళ్ళు ఎట్లా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు చూడండి కాబట్టి మనం ఏం చేయాలా మన శరీర దురాశలకు లోబడద్దు అదే అన్నాడు అపస్తుడైన పౌలు మునుపు ఎప్పుడు రక్షింపనకు మునుపు శరీరం యొక్కయు మనస్సు యొక్క ఇవేంటి అందుకు గలతి పాత్రలో శరీర కార్యాలని చెప్పాడు అందుకు ఈ శరీరము చనిపోవాల మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి చూసే కళ్ళు మంచిగా చూడొచ్చు చూసే కళ్ళు వంకరగా కూడా చూడొచ్చు చూడండి మోహపు చూపులు వంకర చూపులే కదా కాబట్టి నీ కళ్ళు చూసే విధానంగా చూడొచ్చు అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి ఇప్పటి నా కడుపుకే చూసుకున్నాను ఇక మీదట అనేకుల కడుపు నింపాలి అది నీతి నీ కడుపుని దేవునికి అప్పగించుకోవడం ఇప్పటి ఎవరిని చూసినా మోహపు చూపులు వంకర చూపులు ఒకడు ఎదుగుతుంటే ఓరవలేని చూపులు ఒకడు బాగా అవుతుంటే సహించలేని చూపులతో చూసినా ఇక మీదట ఏ చూపు చూసినా వీడు ఆత్మ రక్షించబడాలా వీడికి సువార్త చెప్పాల నీ నోటి మాటలు అన్ని అబద్ధాలు అన్యమం ఇక మీదట అన్ని సత్యాలే బరకు నీ హృదయం ఇప్పుడుదాకా అందరి పట్ల చెడుతనం కలిగి ఉందేం ఇప్పటి మీదట నీ హృదయంలో మంచితనం కలిగి చూపించు ఇప్పటి నువ్వు దుష్ట మార్గంలో చెడు మార్గంలో నడిచినవేం ఇప్పుడు నీ మార్గాన్ని ఏసు క్రీస్తు ప్రభు అట్లా నీ యొక్క అవయవాలు దేవునికి అప్పగించుకోమంటున్నాడు దేవుడు శరీర దురాశలకు కాదు అప్పుడు వస్తాడు సైతాన్నిలో ఏలడానికి చెప్పండి ఈరోజు నువ్వు వేటికి అప్పగించుకుంటున్నా ఈరోజు మనం వేటికి అప్పగించుకుంటున్నాం శరీర దురాశలకు లోబడి పాపాన్ని యాలడానికి అవకాశం ఇస్తున్నామా మన శరీర అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుంటున్నామా ఈరోజు ఈ దేనికి నువ్వు అప్పగించుకుంటున్నావు కాబట్టి పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైత్రి యేసుక్రైస్తు ప్రభు నిన్ను విమోచించుకున్నాడు ఇందుకు దేవునికి స్తోత్రం అంట చూడండి జయం అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రము కలుగును ఈ రోజు నిన్ను విమోచించిండి పాపము నుండి దానికి దేవునికి స్తోత్రం ఎందుకు యోగ్యుడు అర్హుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అన్నట్టు మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నాను ఏమనగా అక్రమము చేయుటకై మొదటిది అక్రమము అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుకుంటురే అలాగే పరిశుద్ధత కలుగుట ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటరి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కార వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య కాబట్టి తీర్మానం నీది సిద్ధపాటు అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలుగునన్నాడు ఒకప్పుడు క్రియల వల్ల నీకేం మెప్పురాదు ఖచ్చితంగా నువ్వు నశించిపోతావు ఖచ్చితంగా నిత్తి నరకంలోకి పోతావు అక్కడ అగ్ని ఆరదు పురుగు జావు దీని నుంచి ఎవరు తప్పించుకోలేదు అది నీ తీర్మానం నీ సిద్ధపాటు నువ్వు ఎక్కడ ఉండాలన్నది నీ సిద్ధపాటు నేను పరలోకవాసిలాగా ఉండాలంటే దాని పట్ల ప్రయాసపడతాను లేదు నేను భూలోక సంబంధమైన వాడిలాగా ఉండి వాటి మీద మనసు కలిగి నా శరీర దురాశలకు లోబడి నా అవయవాలన్నీ పాపమునకు అప్పగించుకుంటానంటే అది నీ తీర్మానం కాదు నన్ను పాపం నుంచి విమోచించిండు దేవుడు నేను ఆయనతో కూడా పాతి వాడిని నేను కూడా ఆయనతో పాటు కూడా పరలోక మందు కూర్చున్న వాడిని ఆయన మరణంలో పాలు పొందిన వాడిని కాబట్టి నేను నా నీతి అవయవాలను పాపమునకు దాసుడు అవ్వకుండా ఏసుక్రీస్తు ప్రభుకి దాసుడయ్యి దాని ప్రకారంగా నేను అప్పగించుకుంటాను అన్నది నీ తీర్మానం నీ సిద్ధపాటు దేవుడు చెప్పిండి ఆదామా ఈ ఫలం తినొద్దు ఇది మంచిది ఇది చెడుది అన్నాడు నువ్వు ఎంచుకున్న విధానాన్ని బట్టుంటది అన్నట్టు నీ తీర్మానం నీ సిద్ధపాటు వాళ్ళు చెడ్డదాన్ని ఎంచుకున్నారు దాని దగ్గ ప్రతిఫలము దాన్ని అనుభవించిండ్రు దాని అంతం మరణం వచ్చింది ఆ మరణంలోకి పోకూడదనే యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించి మనల్ని దేనిలోకి నడిపించండు నిత్య జీవంలోకి నడిపించండు ఇప్పుడు నువ్వు నిత్య జీవంలో ఉండాలంటే మునుపటి విషయంలో నువ్వు ఉండొద్దు నీ తీర్మానం నీ సిద్ధపాటు ఎందుకంటే మాట్లాడే దేవుడు మాట్లాడతాడు వింటావా గ్రహించుకుంటావా మార్చుకుంటావా అన్నది నీకు ఆ రోజు నోహాబు కూడా నీతిని ప్రకటించండు ఎవడు విన్నాడు ఎవడుని చెవి పెట్టలే ఏమైపోయినారు కనుమరుగ ఆయన ఉగ్రతకి ప్రతి ఒక్కరు పాత్రులు ఎందుకంటే ఆ నీతిని ప్రకటించిన నోహవు మాట ఎవరు వినలేకపోయినారు ఈరోజు ప్రభు చెప్పే వ్యక్తిలో ఏం లేదు ఆయన మాట్లాడాలంటే ఎట్లాగైనా మాట్లాడతాడు నీ జీవితం చూపించదు అర్థం వాస్తవాన్ని యథార్థతనే చూపిస్తది లేనిపోయినది అర్థం ఎట్లా చూపిస్తుంది అది వేసధారణ అవుతుంది పరిశుద్ధుడా నా తండ్రినికు వందనాలు కృపా కనిక్రం గల యేసుక్రీస్తు తండ్రి వందనాలు ప్రభ వాకిందారా ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభ అయిన కాబట్టి మమ్మల్ని విమోచించిన దేవుడు మా విమోచకుడు నువ్వు కాబట్టి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించుకున్నావు ప్రభ దానిని బట్టి నీకు వందనాలు దానిని బట్టి నీకు స్తోత్రం ప్రభా కాబట్టి మా యొక్క అవయవాలను శరీర దురాశలకు మేము లోబర్చుకోవద్దు మేమంతా నీతో కూడా పాతి పెట్టబడిన వాళ్ళం నీతో పాటు సమాధి చేయబడిన వాళ్ళం నీతో పాటు మూడో దినం లేపబడి మా జీవాన్ని నువ్వు పరలోకంలో దాచిపెట్టినావు మమ్మల్ని నీతో పాటు లేపి పరలోక మందు కాబట్టి మేము పైనన్న వాళ్ళం మేము పరలోక వాసులం భూలోకవాసులం కాదు కానీ పరలోక వాసులమైన భూలోకములు ఎందుకున్నావంటే నీ రాజ్యము పరలోక ఎట్లా నెరవేర్చబడిందో అట్లా భూమి మీద కూడా నెరవేర్చడానికి మమ్మల్ని ఒక నీకు దాసులుగా ఏర్పరచుకున్నాం ప్రభ అందు నిమిత్తమే ఈ లోకంలో ఉన్నాం నీ రాజ్యాన్ని స్థాపించాలి అనేకులని నీ రాజ్యంలోకి నడిపించాలి కాబట్టి మాకిచ్చిన పిలుపు మాకిచ్చిన నీ పట్ల ప్రయాసం అదే కాబట్టి దాని పట్ల మా గురి ఉండాలి దాని పట్ల మేము ఆశ కలిగి ఉండాలి కాబట్టి ఎలాంటి శరీర కోరికలు శరీరేచ్చలు ఈ లోక సంబంధమైన జీవితం మేము కలిగి ఉండదు ప్రభ మేమంతా పాపము నుంచి తీర్పు పొందిన మా పాపములన్నీ మీరు పాపము నుంచి మమ్మల్ని విముక్తి కల్పించినారు మమ్మల్ని విమోచించినారు దాని ఫలం నిత్య జీవం మేము నిత్య జీవానికి వారసులమే కానీ మరణానికి కాదు ప్రభ మరణాన్ని కూడా మీరు జయించినారు ప్రభ నాయన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ అలాగే నిన్ను విశ్వసించడం ద్వారా మేము కూడా మరణాన్ని జయించిన వాళ్ళమే నువ్వు పొందిన విజయాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడవు ఇలాంటి గొప్ప ధన్యత ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు ప్రభ కాబట్టి నువ్వు మాకు యోగ్యుడవు మా స్తోత్ర గీతాలకు నువ్వు అక్కడవే అర్హుడవు ప్రభ కాబట్టి మేము ఏది చేసినా ఏది చెప్పినా అది ప్రభువే మాకు మాదిరిగా ఉండాలా నువ్వు అక్కడవే మహిమకు ఘనతకు అర్హుడవు ప్రభ మీకన్నా ఎక్కువ దేన్ని ప్రేమించే వేషధారణ విగ్రహారధన ఉంటే తీసివేయాలి తండ్రి అలాంటి ఏదైనా క్రియలు నాలో ఉంటే నీ దృష్టికి కనబడితే నన్ను కూడా మీరు క్షమించును వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాలో ఈ వాక్యాన్ని సరమైన జీవితం నేను లేకపోతే నన్ను క్షమించమను తండ్రి ఎవరి గురించి అయితే రెగ్యులర్ గా మేము ప్రార్థిస్తున్నాము ఆ ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ మీరు పొందిన గాయముల చేతనే మాకు స్వస్థత ప్రభ యేసుక్రీస్తు నామంలో మీరు పొందిన గాయముల చేత ఉన్న స్వస్థత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు రక్షించుకోమని ప్రతి ఒక్కరు వాళ్ళ పాపాలను క్షమించమని ప్రతి ఒక్కరు ప్రభ నేను నిన్ను నమ్మి విశ్వసించి ఈ యొక్క గొప్ప ధన్యత రక్షణ భాగ్యం పొందుకోగిన సహాయం దయచేను యేసు క్రీస్తు నామంలో నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్లాడక్క మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క కృప కడికరము సమాధానము నడిపింపు యారాధన ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి మనందరికీ సదాకాలము తోడైండి నడిపించను కాక ప్రైజ్ లాడక్క అందరికీ